శవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంఘ్నోపశాద్శం వాగీశాధ్యాశ మనసాప్రమే ఇం నత్కృతృష్టం నమామి గజానం శరదిందూ వికాశిమందగా సాం స్ఫురీందీవరలోచనా అరవిందర అరవిందరీంబు శ్రీరామచంద్రకా శ్రీద పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరాఖాం పూర్వజం జరీక నిరంతరం Sakshat గురుర్బ్రహ్మా గురుణు Shri Gurave Namaha తస్మై Vam నమ Shri Gurubhyo Namaha నమ Gurave Namaha దివ్యాత్మ స్వరూపుల ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి జిల్లెల్లో మూడు గ్రామంలో వేంచేసి ఉన్న విశ్వజనని అనసూయ మాతకు విఘ్నేశ్వర స్వరూపమైన హైమవతి మాతకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివిరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారికి పరమహంస పరివరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరానంద సరస్వతి స్వామివారికి వారి వారి దివ్య పాదపద్మములకు శతకోటి వంద సుమసమర్పణం చేస్తూ ఈ పూటకి మనం ఆది పర్వం దగ్గర నుంచి స్త్రీ పర్వాన్ని కూడా పూర్తి చేసుకుని శాంతి పర్వానికి వచ్చాము న్యాయంగా భారత కథం ముగిసింది ఎందుకంటే పట్టాభిషేకం అయిపోయేది శాంతి పర్వం అశ్వమేధ పర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధ పర్వంలో కొద్దిగా కథ కనపడిన శాంతి పర్వం మొత్తం అంతా కూడా అనేకమైనటువంటి ధర్మాలను భీష్మాచార్యుడు ధర్మజునకు ఉపదేశం చేయట అనుశాసనిక పర్వం కూడా అనేకమైనటువంటి వేదాంత విషయాలను చెప్పడం ధర్మం వేరు వేదాంతం వేరు ధర్మము కర్మ మార్గానికి సంబంధించినది వేదాంతము జ్ఞాన మార్గానికి సంబంధించినది వేదాలు కూడా రెండు భాగాలుగా ఉన్నాయి ఉన్నట్టు ఆ వేదాలలో ఉన్న రెండు భాగాల్లో మొదటి భాగం అంతా కూడా కర్మకాండ దాన్ని పూర్వపక్షము అంటారు రెండవ పక్షాన్ని ఉత్తరపక్షము అని పిలుస్తారు ఉత్తరపక్షం అంతా కూడా జ్ఞానకాండ అనుశాసనిక పర్వం ఆ తరువాత మౌసల పర్వం స్వర్గారోహణ పర్వం మహాప్రస్థానం దాంతో పరిసమాప్తి అవుతుంది మనకు ఇంకా ఖచ్చితంగా ఐదు పూటల సమయం ఉన్నది పన్నెండు గంటల సమయం మొత్తం అంత కలిపి దివ్యమైనటువంటి భాగాన్ని ఇప్పటి వరకు మనం విజయవంతంగా చేసుకున్నాం ఎందుకుని ఇంతగా చెబుతున్నావయ్యా అని మీరు అడుగుతారేమో సర్వసాధారణంగా శ్రోతకు కథ ఉంటే వినేటువంటి శ్రద్ధ కథ లేకపోతే ఉండదు సహజం కానీ శాంతి పర్వం అంతా కూడా ధర్మ నిరూపణ చేయడు సామాన్య ధర్మం క్షత్రియ ధర్మం బ్రాహ్మణ ధర్మం ఏమండి చతుర్వర్ణ ఆశ్రమ ధర్మాలు గృహస్థ ధర్మాలు ఇలా అనేక రకాలైనటువంటి ధర్మాలను ఆ మహానుభావుడు తెలియజేశాడు మనం ఇవాళ్ళ రేపు కూడా ఆయా ధర్మాలను మనం చేసుకుంటాం చాలా దివ్యమైనటువంటి సామాన్యమైనది కాదు ఆది పర్వం ఎంత గొప్పదో ఈ శాంతి పర్వం కూడా అంత గొప్పది రెండవది భారత కథ విన్న వాళ్లకు పరమశాంతత కలగాలి అంటే శాంతి పర్వాన్ని కూడా ఖచ్చితంగా పారాయణ చేయాలి అని చెప్పారు అందువల్ల దివ్యమైనటువంటి శాంతి పర్వాన్ని మనం చాలా శ్రద్ధగా శ్రద్ధ వినవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది పట్టాభిషిక్తుడయ్యాడు ధర్మనందనుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఏర్పాటు చేశారు ఈ ఉన్నటువంటి సోదరులలో ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళందరి మీద అజమాయిషి ఎవరికి ఇచ్చారు అంటే భీమసేనులకు ఇచ్చారు ఏ ఏ మంత్రులు కర్మలు చేస్తున్నారు ఆయా మంత్రుల యొక్క శాఖల్లో అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అవన్నీ చూసేటువంటి బాధ్యత ఎవరికప్ప చెప్పారు అంటే భీమసేను చెప్పారు ఇతరమైనటువంటి శత్రువులు ఎవరైనా తలెత్తితే బుద్ధి చెప్పి వాళ్ళ దేశాన్ని కూడా తన రాజ్యంలో కలపగలిగేటువంటి శక్తి కలిగిన వాడు కనుక యుద్ధ విశేషాలు కానీ ఇతర దేశముల యొక్క రాజకీయ విశేషాలు కానీ ఇవన్నిటిని పరిశీలన చేసేటువంటి బాధ్యత అర్జునుకు అప్పగించారు గ్రామంలో జరిగేటువంటి చేతుర్వర్ణ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది సూచేటువంటి బాధ్యత నకులకు నకులకు అప్పగించారు తన వద్దనే ఉండి ఏది కావాలంటే అది సహాయం చేస్తూ తనకు కావలసినవన్నీ అందిస్తూ ఎప్పుడెప్పుడు ఏ ఏమి చేయాలి అనేటువంటి సలహాలను ఇస్తూ జాగ్రత్తగా తనను కనిపెట్టుకుని ఉండవలసినటువంటి బాధ్యత సహదేవునకు అప్పగించారు సాక్ష్యని ఆంతరంగికుడుగా నియమించాడు ఎందుకంటే పాండవ సేనలో మిగిలిన వాడు వాడు ఒక్కటి చాలామంది ఏమంటూ ఉంటారంటే పాండవ సైన్యం మొత్తం పోయింది కౌరవ సైన్యం మొత్తం పోయింది ధర్మరాజు ఎవరిని పరిపాలిస్తాడయ్యా అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నగరాలు జనపదాలు ఇవేవి కథల లేదు అవి అట్లాగే ఉన్నాయి కేవలం యుద్ధ వీరులైనటువంటి వాళ్ళు మాత్రమే యుద్ధానికి వెళ్ళారు కానీ ప్రజలంతా అలాగే ఉన్నారు కాకపోతే ధర్మరాజు ముందు ఉన్నటువంటి సమస్య ఏమంటే మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకోవాలి దానికో సేనా నాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి అందుకనే సాక్ష్యతని ఎక్కడికి పంపక ఇక్కడ అడ్డు పెట్టారు సైన్య సైన్యాన్ని సమకూర్చుకుని దానికి శిక్షణ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత కూడా ఎవరికి ఉన్నది ఉన్నది సర్వం పాండవులంతా ఏం చేస్తున్నారు వాళ్ళ రాజ్యం ఎలా నడుస్తున్నది అప్పుడప్పుడు వచ్చి కనుక్కోవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చారు కృష్ణ పరమాత్మకు ఇచ్చారు ధృతరాశునికి మాత్రం చెప్పాడు పొద్దునే చెప్పాను గుర్తు ఉండి ఉండవచ్చు మీకు రాజ్యం నేదేనయ్యా కేవలం పరిపాలన నేను చేస్తాను నీవు పరాయి వారి ఇంట్లో ఉన్నాను అనేటువంటి భావనతో ఉండవద్దు ఈ సర్వస్వము నీదే అని పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్ర తెలియజేశాడు నీవు కూడా రాజమాతముగానే గౌరవింపబడతావమ్మా అని గాంగ్ గారికి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు ఆ రాత్రికి విశ్రమించారు తెల్లవారు లేచిన తర్వాత కాల్యకరణీయములు తీర్చుకుని నిత్య కృత్యములు ఆచరించినటువంటి ధర్మనందనుడు ఆయన ఏమేమి కర్మలు చేయాలో మనం చెప్పుకున్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఏ అర్హత ఉన్నది వేద విద్యార్హత ఉన్నది కాకపోతే బ్రాహ్మణుడు చదువుకునేటువంటి వేదం వేరు క్షత్రియుడు చదువుకునే వేదం వేరు వైశ్యుడు చదువుకునేటువంటి వేదం వేరు ఉపాధ్యాయుడు కావాలి అంటే వాడు ఏం చదవాలి విఈడి అయితే కానీ వాడు ఉపాధ్యాయుడిగా వెళ్ళడానికి వేరు అది అర్హత అట్లాగే బ్రాహ్మణునకు కూడా వాడు చదవలసిన వేదములు చదవడం చేతనే అర్హత రోజు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి నమస్కరిస్తున్నాడా లేదా బ్రాహ్మణుడు ఏం చెబుతున్నాడండి శువులు పట్టుకొని ప్రవర చెబుతాడు విశ్వామిత్రాష్టం వీడేం చెబుతున్నాడు అండి కృష్ణాధ్యాయి అని చెబుతున్నాడు ఒక్క ముక్క చదివితే ఒప్పు వేదంలో ఎవరు చెప్పినప్పుడల్లా అబద్ధమేగా కనుక ఈ బ్రాహ్మణుడు ఏం చదవాలి కృష్ణ యజుషాఖను చదవాలి ప్రాంతీయమైనటువంటి భేదంలోనే ఈ యజుర్వేదంలో రెండున్నాయి శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము దక్షిణ ప్రాంతం అంతా కృష్ణ యజుర్వేదాన్ని ఆశ్రయిస్తే ఉత్తర ప్రాంతం అంతా శుక్ల యజుర్వేదాన్ని ఆశ్రయించింది మంత్రం ఒక్కటే కాకపోతే ఇక్కడ స్వరం వేరు అక్కడ స్వరం వేరు ఒకే కీర్తన ఒక గాయకుడు ఒక రకంగా ఇంకొక గాయకుడు ఇంకొక రకంగా ఎట్లా అదే విధంగా ఒకే మంత్రాన్ని వీరు ఒక రకమైన స్వరం వారు ఒక స్వరం మంత్రం మాత్రం ఒకటి కనుక ఏ ఏ వేదములు ఏ ఎవరు పఠించాలి రాజు చదవలసిన వేదములను బ్రాహ్మణుడు చదవకూడదు బ్రాహ్మణుడు చదవవలసిన వేదములను క్షత్రియుడు చదవకూడదు ఎవరికి ఏది అవసరమో దానికే ఆయా విద్యను అనుసరించి వాణ్ణి ఆ స్థితిలో ఉన్నవాడుగా లోకం గుర్తిస్తుంది కనుక ఆయా విద్యలు క్షత్రియులకు కూడా ఎలా ఉన్నాయో వాళ్ళు కూడా పుతృతర్పణాలులన్నీ ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుకనే వాటిని ఏమన్నారంటే బ్రహ్మయజ్ఞము పుత్రుతర్పణము సంధ్యావందనము అధ్యయనము ఈ నాలుగు చేయవలసిన ఆవశ్యకత క్షత్రియులకు ఉన్నది వాటి ఏమంటామంటే నిత్య కృత్యములు అంట తప్పకుండా చేయవలసిన పనులు అవన్నీ ముగించుకున్నాడు ఒకసారి కృష్ణ పరమాత్మను వెళ్ళి చూస్తే బాగుండును అనుకున్నాడు అంటే వెంటనే రథాన్ని సిద్ధం చేయమన్నాడు దివ్యమైనటువంటి సందనం రథం సిద్ధమైంది ఆ రథాన్ని అధిరోహించి కృష్ణ పరమాత్మకు విడిదిగా ఇచ్చిన మందిరంలో ప్రవేశించారు దౌవారికులు ఉన్నారు అక్కడ దౌవారికులు అంటే ద్వారపాలకులు వాళ్ళ అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాడు ఎంత రాజైనా ఒకరి గదిలోకి మనం వెళ్ళాలి అంటే తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళకూడదు వెళ్ళినందువల్ల చాలా ప్రమాదం ఒకనొక ఉద్యానవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉంటే ఋషులు కొంతమంది వచ్చి చెప్పా పెట్టకుండా వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళారు ఆ పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది ఆవిడక్కడి నుంచి వెళ్ళిపోయింది వచ్చిన ఋషులతో మాట్లాడాడు వెళ్ళిపోయాడు మాట్లాడారు ఆ ఋషులు వెళ్ళిపోయారు ఇప్పుడు పరమేశ్వరుడు పరిస్థితి పిలిచినా పలకటం లేదు దగ్గరకు వెళ్ళి మాట్లాడించినా మాట్లాడటం లేదు ఏం చేయాలి అప్పుడు పరమేశ్వరుడు ఈ ఉద్యానవనంలోకి తెలియకుండా ఎవడు ఏ మొగవాడు వచ్చినా వాడు స్త్రీగా మారిపోతాడుగాక అని శాపం పెడితే అప్పుడు శాంతపడింది అమ్మవారు దేవి భాగవతం చెప్పింది విషయం శ్రీమద్భాగవతం కూడా చెప్పింది విషయాన్ని కనుక ఎక్కడికి పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు అడిగి లోపలికి రావలేను అని బోర్డు ఉన్నా సరే తలుపులు తోసుకుని వెళ్ళిపోయేటువంటి కుసంస్కారులు లోకంలో ఉంటారు ప్రతి చిన్న విషయం మనకు పాఠం నేర్పడం కనుక ధర్మనందనుడు ద్వారపాలకుల అనుమతి తీసుకున్నాడండి ఎంత ఆశ్చర్యం ధర్మరాజు ఇప్పుడు సర్వం సహా హస్యనకు శాసనాధికారి ఎవరిని ఏ అనుమతి తీసుకోవలసినటువంటి ఆవశ్యకత ఆయనకు లేదు అటువంటిది ఆ మందిరంలోకి వెళ్ళడానికి ఎవరి అనుమతి తీసుకున్నాడు వరపాలకులు అనుమతి తీసుకున్నాడు వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు లోపలికి అడుగు పెట్టాడు కృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకుని ధ్యాననిష్ఠుడై ఉన్నట్టు ఏం చేస్తున్నాడని చెప్పారు వ్యాసభగవానుడునిష్ఠుడయ్యుండెను ఎవరు కృష్ణ పరమాత్మ ఆసిద్ధ పురుపయోగిన్యా సాక్షాత్ పరబ్రహ్మమేవ ఆసిద్ధ పురుపయోగిన్యా చాలా దివ్యమైనటువంటి యోగతత్వంలో కళ్ళు మూసుకుని జాననిష్ఠుడై ఉన్నాడు ధర్మరాజుకు సంకటం కలిగింది సందేహం దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు ఉంటూనే ఉంటుంది చచ్చేదాకా పుట్టిన దగ్గర నుంచి సందేహం ఎప్పుడు తీరుతాయి అంటే దేన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే సందేహం లేకుండా ఉంటుంది దేన్ని పట్టించుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి భగవన్నామం చేయాలి అంతకన్నా చేయగలిగింది ఏది లేదు అందుకనే భగవన్నామం చేస్తే సర్వ చింతలు పోతాయి అన్నారు బాగా మేము తెలియగలిగిన వాళ్ళం అనుకున్న వాళ్ళు ఏం చెబుతారండి చెప్పండి భగవన్నామం చేస్తే చింతకాయలు రాగుతాయా అడిగేవాళ్ళు ఉన్నారు రాలాయా రాలవ మీరు చెప్పండి ఖచ్చితంగా రాలాయి నేను రాల్చి చూపిస్తా అందులో డౌట్ ఏం లేదు మీరేదో మాయలు మంత్రాలు చేసేవాడు అనుకో చింతకాయలు రాల్చడం అంటే చెట్టు మీద ఉన్న చింతకాయలు రాల్చడానికి మంత్రాలు ఎందుకండి చేతిలో కర్ర ఉంటే రాలతాయి చెట్ ఎక్కితే అంత దివ్యమైన మంత్రాన్ని చెట్టు మీద చింతకాయల కోసమా మంత్రం వల్ల ఏ చింతకాయలు రాలీలో ఉన్న చింతలు అనబడే కాయలు రాళ్ళును సర్వ చింతలు నశించిపోతాయి మననాత్రాయతి దాని లక్షణమే రక్షించడం నువ్వు దాని జోలికి పోకుండా జరుగుతాయా అని అడిగితే ఏమండి ఏడో మైలు రాయి దగ్గర దిగి నేను వెళ్ళగలుగుతానా అంటే ఎట్లా పెడతావు ఒక అడుగులేయి దేవాలయం నీకు ఒక అడుగు దగ్గరవుతుంది ఒక అడుగు వేస్తే ఎన్నడుగులు దగ్గర అవుతుందండి ఒక అడుగు రెండు అడుగులేస్తే నువ్వు వేస్తే నీకు దగ్గర అవుతుంది నువ్వు అక్కడే నుంచి ఉంటే కనుక నీ ప్రయత్నం కావాలి ఒక్కొక్క చోట సిద్ధ పురుషులు వాడి ప్రయత్నం లేకుండానే తనకు కావలసిన వాడిని తన దగ్గరికి తెచ్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సిద్ధ ఎందుకని వాడిని బాగు చేయడం కోసం వాడు బాగుపడాల్సిన తరుణం ఆసన్నమైంది కనుక ఏ దిక్కు వాడిని కూడా తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుని బాగు చేసి గొప్పవాడిని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అర్థమైందండి ఎన్ని ఎన్ని మహత్స్యాలు లోకల్లో ఉన్నాయి కనుక దివ్యాత్మ స్వరూపుల భగవన్ నామం అనేటువంటిది చాలా చాలా దివ్యమైనటువంటిది అందుకనే కేశవ తీర్థస్వామి ఒక చక్కని మాట రాశారు కలకండ రుచి మురిగిన గండు చీమ ఆ భగవన్ నామము మనకు పట్టుకుంటే మనం వదిలిపెడదామన్నా వదలదు భజన చేయడం అలవాటైన వాడు ఏం చేస్తాడండి రోడ్డు మీద తిరుగుతూ కూడా భజన చేస్తూనే ఉంటాడు ఎందుకంటే వాడికి అలవాటైంది కవిత్వం చెప్పాడవాడు వాడు ఏం చేస్తాడు ఏది చూసినా ఏదో కొత్త పదం రాద్దామని చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాడి మనస్సుని దానికి సిద్ధం చేసి పెట్టాడు ఫీడ్ చేశాడు దాన్ని ఆ మనస్సు కంప్యూటర్ ఎప్పుడూ ఆపనే చేస్తూ ఉంటుంది మనం కూడా ఈ మనస్సుని భగవంతుని పాదార దగ్గరకు చేర్చడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మన ప్రయత్నం లేకుండానే ఆ మనస్సు ఎక్కడికి పెడుతుంది భగవంతుడి దగ్గరికి పెడుతుంది ఎన్ని రూట్లు కనపడినా సరే మార్చి ఎక్కడికిడుతుంది చెట్టు దేవుడికి భగవంతుని వద్దకు వెళ్ళును అంత దివ్యమైనది కనుక మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అంటే సాధన ఏదయ్యా అంటే భగవంతుడు ఆ చెప్పినటువంటి మార్గాలు ఉన్నాయి భక్తి మార్గాలు తొమ్మిది అందులో మొట్టమొదటి ఏదండి ఇప్పుడు మనం చేస్తున్న పని శ్రవణం శ్రవణం శ్రవణం కీర్తనం స్మరణం మననం అర్థమైందా భగవంతునితో సత్యం భగవంతుని వద్ద నమస్కారం అర్చనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి అప్పటికి చెట్టు చివరికి ఆత్మ నివేదన చేసే స్థితి నీకు వస్తుంది లేకుండా ఆత్మ నివేదన చేసేటువంటి అవకాశం కూడా లేదు అర్థమైందండి దివ్యమైనటువంటి తపస్సు చేసి చేస్తున్నాడు పొద్దున చెప్పుకున్నావా మనం అశ్వత్థామ ఆ అశ్వత్థామను గురించినటువంటి సహజమైనటువంటి చరిత్ర భారతంలో ఉన్నదానికన్నా ఎక్కువ రాశారు వ్యాసభగవానుడు విజయాశ్వత్మ అనేటువంటి గ్రంథం పరిపూర్ణంగా సంస్కృతంలోనే ఉంటుంది ఒక అర్జునుడే కాదు పరమేశ్వరుణ్ణి గెలిచింది అశ్వత్థామ కూడా గెలిచాడు ఎప్పుడైనా అంటే భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వెయ్యిలలు కలిగినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కేవలం భగవంతుని వర్ణించేటప్పుడు మనం ఏం చెబుతాం సహస్రశీరులం ఇలా వర్ణిస్తామా అండి వ్యాస భగవానుడు ఏమన్నాడు తెలుసా అండి సహస్ర రసనా అన్నారు లిగి ఉన్నట్టు ఆయన ఆ నాలుకలు నుండి విద్యుత్ చిహ్వాయం పరివృత అగ్నిజాలలు బయటకు వస్తున్నాయి అతన్ని చూసి కూడా భయపడకుండా నిశ్చలంగా తపస్సు చేసి చిత్త చివరకు ఏం చేశాడు అశ్వత్థామ ఆత్మ సమర్పణ చేశాడు అని చెప్పారు వ్యాసభగవానుడు అంతటితో కథ కంచికి వెళ్ళి పోలం యుద్ధం అయిపోయిన తర్వాత ఆ అశ్వత్థాముల గురించి చాలా గొప్పగా రాశారు ఎన్ని గ్రంథాలండి మన జీవితమే చాలదు అప్పుడప్పుడు ఏ బస్సులో ప్రయాణం చేస్తునో ఏ రైల్లో ప్రయాణం చేస్తునో పుస్తకాలు పుచ్చుకుని వదలకుండా పురుగు వెళ్ళి వెంట తప్ప ఎన్నో కొన్ని విషయాలైనా ఈ మెదళ్ళలోకి ఎక్కేటువంటి అవకాశం లేదు ఎన్ని ఎన్ని విశేషాలు ఉన్నాయి లోకంలో ఎంతమంది గ్రంథకర్తలు ఉన్నారు ఎన్నెన్ని గొప్ప విశేషాలు అంటించారు అవన్నీ తెలుసుకోవడానికి జీవితకాలం ఏం సరిపోతుంది చాలా తక్కువ ఆయుర్దాయం చాలా తక్కువ శక్తి ఈ శరీరానికి ఉన్న ఏ అవయవానికి ఎక్కువ శక్తి లేదు ఈ కళ్ళకు అతి దూరాన్ని చూసే శక్తి లేదు ఈ చెవులకు అతి శబ్దాన్ని వినే శక్తి లేదు ఈ నోటికి ఎక్కువసేపు మాట్లాడే శక్తి లేదు ఈ చేతులకు ఎక్కువ బరువు పట్టుకునే శక్తి లేదు ఈ కాళ్లకు ఎక్కువ దూరం వెళ్లే శక్తి లేదు ఒక్కసారి ప్రశ్న చేసుకోండి ఎందుకు పనికొస్తాం మనం మనం అంటున్నాం మీరంటా ఎందుకు పనికిరా ఒక్కదానికి పనికొస్తాం మోక్షము ఎలా లస్తుంది అనేటువంటి ఆలోచన చేసి దానికి కావలసినటువంటి మార్గాన్ని వెతుక్కోవడానికి ఒక గురువును ఎంచుకుని ఆ గురువును ఆశ్రయించి అతడు చూపించిన మార్గంలో ప్రయాణం చేయడానికి మాత్రం మనిషి పనికి వస్తాడు ఆ అర్థమైందా అండి కనీసం ఆ ఒక్క దాన్నైనా ఈ జన్మలో మనం వినియోగించుకోకపోతే వచ్చే జన్మ మళ్ళీ ఎటువంటిది వస్తుందో మనకేమైనా తెలుసా అండి గారికి తల్లి ఏం చెప్పింది ఇప్పుడు చేసి గుర్తుందా లేదా నేను చెప్పా మీకు ఎప్పుడో రామాయణంలో కాదు ఇప్పుడు భారతంలోనే చెప్పా తల్లి ఏం చెప్పిందండి ఈ నటుడు ఇప్పుడిచ్చిన వేషాన్ని సక్రమంగా చూస్తే ఇంతకన్నా మంచి వేషం ఇస్తాడు ఇప్పుడు ఇచ్చిన దాన్ని చెడగొడితే ఇంతకన్నా నీచమైన వేషం ఇస్తాడు కనుక నేను మనిషిగా పుట్టాను కదా నేనేం చెయ్యాలో ఆ పని చేయకుండా వాడి దగ్గరికి పెడితేవురే నిన్ను దేనికి పంపించాను నువ్వు ఏం చేసావురా కనుక ఈసారి నువ్వు మనిషిగా వద్దురా ఈ కుక్కగా పుట్టారా ఈ పిల్లిగా పుట్టారా ఈ పందిగా పుట్టారా పంపిస్తాడు ఏమైపోతామండి తిరోగమనమా పురోగమనమా ఏం చెప్పాలి కనుక మానవుడు అన్నవాడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇక్కడ ప్రయత్నం చేసే జాగనిష్ఠుడైన వాడు ఎవరే అంటే భగవంతుడండి ఈ విషయమంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ విషయానికి దానికి సంబంధ బాంధవ్యం ఏమిటా సంబంధము అంటే భగవంతుని యొక్క కరుణ ధర్మరాజుకు సందేహం కలిగిందని చెప్పామా లేదా అక్కడేగా మనం ఉన్నది ఆ ధర్మరాజు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి పాదాలకు నమస్కరించాడు రాజా పూర్వమేమో కానీ ఇప్పుడు నమస్కరించ రాజయ్య ఎందుకంటే నువ్వు సమ్రాటువి కదా నేను యాదవ వంశంలో పుట్టిన వాణ్ణి నాకు రాజ్యమా భోజ్యమా ఏ ఉన్నది కనుక నమస్కరించ రాదయ్య అన్నాడు కృష్ణ పరమాత్మ చాలే ఊరుకో నీకు కాకపోతే ఇంకెవరికి పెట్టాలి నమస్కారం ఎవరంటండి కృష్ణుడు చెప్పాడండి ధర్మరాజు ను సామాన్యమైన వాడు కాదయ్య ప్రసన్నాయ భక్తి జగత్తుగంతటికి ఈషణములను పోగొట్టేవాడు వినివు ఈషణములు ఎన్నున్నాయండి మనకు ఎన్ని ఉన్నాయి చెప్పుకున్నాం మనం ఎన్నున్నాయండి నాలుగా మూడు మూడేనండి వీడేమి తిట్టా అంటాడు అనుకుంటున్నారా తల్లి ఈషణులు అన్నారు మూడు వర్గములు అయినటువంటి అన్ని చాలా ఉన్నాయండి గుణత్రయములు ఈషణత్రయములు ఏమండి దేహత్రయములు విద్యాత్రయములు యోగత్రయములు ఇట్లా మూడు పద్ధతులు మూడు మూడుగా ఉన్నవన్నీ ఉన్నాయి ఆ ఈషణ త్రయములు పోవాలంటే ధనేషణ ఒక రూపాయి సంపాదించిన వాడికి ఆ రూపాయ ఇంకో రూపాయిని సంపాదించి బాగా సంపాదించడం అలవాటు వాడికి ఆ సంపాదన తప్ప ఇంకా ఏమీ మిగలదు దాచిపెట్టి దాచిపెట్టి దాచిపెట్టి ఏం చేస్తాడండి వాడెవడో తినడానికి కూడా ఒప్పుకోకుండా భార్యని చిట్ట ఇంట్లో దీపం వెలిగించాలన్నా వాడు చేస్తాడట ఒక అగ్గి పుల్లను ఓ బ్లేడు తీసుకుని నిలువున చీలుస్తాడ ఎట్లా చీలుస్తాడండి నిలువునా వాడు ఎంత మేధావో బద్దల్లాగా అయిపోతాయి అవి ఇటువైపు మందు ఉన్నది ఇటువైపు మందున్నది రెండు రోజులు వాడతాడు వాడు ఎప్పుడన్నా మీరు చేశారా పని ఒక అగ్గి పెట్టేవాడికి సంవత్సరం వస్తూ ట్టా చేస్తే చిట్ట చివరికి ఏం చేస్తాడు అండి వాడు ఓ మంచిలో చూసి కన్ను మూస్తాడు బాగా డబ్బు కలిగినటువంటి వ్యాపారస్తుడు మూడు బీరువాళ్ళ నిండా కట్టలు పెట్టి అట్టి పెట్టాట ఎన్ని బీరువాళ్ళండి మూడు బీరువాలు ఉన్నాయిట కానీ పిల్లలు ఎరు వాడికి ఆ ఊళ్ళో ఒక సాధుమూర్తి వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అయ్యా నాకు సంతానం లేదండి సంతానం కలగడానికి ఏదన్నా పండి ఇవ్వండి ఏదైనా మంత్రం చెప్పండి ఏదైనా ఉపాయం చెప్పండి అడిగితే ఆ సాధుమూర్తి ఓ నవ్వు నవ్వి ఎందుకయ్యా పిల్లలు అన్నాడు అదేమిటండి అనుభవించడానికి బోల్డ్ అంత ఉందండి మూడు బీరువాల నిండా నోట్ల కట్టెలు ఉన్నాయి ఆ లక్ష్మీదేవి కూడా లోపల ఉడికిపోయి చెమట పట్టి నానా బాధపడుతుంది వీడు తాళను తీస్తే కదా కట్టలు పెట్టడానికి తీస్తాడు తప్ప తీయడానికి మాత్రం తీయడు అటువంటి స్థితిలో ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఓ పనిచేయవయ్యా ఇప్పుడు నాకు తోచింది ఉపాయం ఆ బీరు ఆ తలుపులు తీసి మొత్తం నోట్ల గట్లన్నీ దాన ధర్మాలకు ఉపయోగించేసేవా పిల్లలు ఊడతారు చాలే ఊరుకోవాయా ఆ మాత్రం నాకు తెలియదా ఇది తప్ప ఇంకేదైనా చెప్పమన్నాడు వాడు ఇంతకన్నా నాకేం తెలియదు అన్నట్టు ఆ సాధుమమూర్తి ఆయన ఎవరో చెబుతా మీకు ఆయనే ఈయన్ని నాకు చిన్న సహాయం చేస్తావా తప్పకుండా చేస్తా ఏమిటో సహాయం చెప్పండి నా దగ్గర సూది ఉన్నది నా చొక్కాకి పెట్టుకున్నా నేను తిరుగుతున్నా అటు ఇటు కదులుతుండే ఆ సూది నాకు గుచ్చుకుంటుంది నీకు ఇచ్చి పెడతా పర్యటన అంతా చేస్తున్నా నేను విజయ యాత్ర తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆ సూది తీసుకుంటా అప్పటిదాకా నువ్వు దాచిపెడతావా అని అడిగాడు తప్పకుండా దాచిపెడతానన్నాడు వాడు ఎవ్వరికీ సహాయం చెయ్యరు ఒంటి మీద మట్టి కూడా ఇవ్వడు మరి వీడి దగ్గర ఎందుకు తీసుకుంటానన్నాడు అంటే దానికి కారణం చెప్పారండి వాడి ఇంట్లో చిరిగిపోయిన బట్టలు సూది దీంతో కుట్టుకోవచ్చు కదా అని తీసుకున్నట్టు వాడు ఎంత లుబ్డో చూడండి ఇది పరాకాష్ఠ ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోయాడు కొంతకాలం అయిన తర్వాత ఓ రెండు మూడు నెలల తర్వాత ఆయన శిష్యులు వచ్చారు ఈ షావుకర్ గారింటికి అయ్యమ్మా గురువు గారు మీకు సూద్ ఇచ్చారట అవునయ్యా ఇచ్చారు మీకు ఇచ్చేయమంటారా లేదు మీ గురువు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడా మీ గురువు వచ్చాడా వరుసనే ప్రశ్నలు వర్షం కురిపించాడు ఆయన ఏం లేదండి మా గురువు గారు మాట చెప్పారు మీకు చెప్పమన్నారు ఈ విజయ్ యాత్రలో అటు ఇటు తిరగడం చేత ఆయనకు అనారోగ్యం చేసి ఆయన కాస్త కాలధర్మం చెందారు ఎవరు గురువు అర్థం ఇటు మీ దగ్గర ఆ కదా కాలధర్మం చెందిన మా గురువు లోకాలకు వెళ్ళిపోయారు మీరు కూడా ఇవాళ్ళ కాకపోతే రేపో ఎల్లుండో ఎప్పుడో ఆయువు తేరిన తర్వాత వెళ్ళిపోతారు కనుక మీ దగ్గర ఉన్న సూదిని వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్ళి అక్కడున్న మా గురువు గారికి ఇవ్వండి మా గురువు గారికి మాట చెప్పారు అన్నారు ఎక్కడున్న గురువు గారికి చూడాలండి అక్కడున్న గురువు గారికి ఇవ్వాలి వీడు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళి ఆ సాగుకారు గారు అన్నాడు ఆయన గురువు మీరు శిష్యులు ఇద్దరు సరిపోయారు రా ప్రాణాలు పోయిన తర్వాత నన్నే ఎవడో మోసుకు పెడతారు నేను సూచి మోసుకుపోతానా ఆ మాత్రం కూడా మీ గురువుకు తెలియదా అటువంటి వాడినా నేను అడిగింది పిల్లలు పుట్టడానికి ఏదైనా పండుగమని నేనెంతవరే వాడిని కనీసం చచ్చిపోయిన తర్వాత మనిషికి తీసుకెడుతున్న విషయం కూడా తెలియదే అటువంటి ఆ చిన్న విషయం కూడా మీ గురువుకు తెలీదా దానికి తోడు కాషాయి బట్టలు నెత్తిన తలపాక దేశాన్నంతటినీ మోసం చేయటమా ఇట్లా ఉపన్యాసం చెబుతున్నాడు ఎవరు ఆ షావుకారు గారు ఆ గోడ పక్క నుంచి వచ్చాడు ఆ సాధుమూర్తి ఏమయ్యా చిన్న సూదిని అక్కడికి తీసుకురాలేనని చెప్పావు కదా మూడు బీరువాలు చక్రాలు గట్టి తీసుకెడతావా అని అడిగారంట సమాధానం ఉన్నదా సావుకార్ దగ్గర లేదు బుద్ధి వచ్చింది తప్పు అయిపోయిందని లెంపులు వేసుకున్నాడు వెంటనే తీశాడు ఊళ్ళో అన్ని బాగు చేయించాడు దాన ధర్మాలు బాగులు తగ్గించాడు చెరువులు తగ్గించాడు పాఠశాల కట్టించాడు చెట్లు నాటించాడు ఎన్నో ఎన్నో ధర్మశాలలు కట్టించాడు డబ్బంతా వినియోగించి మంచి పనులు మొత్తం పీలువాళ్ళు ఖాళీ తర్వాత ఎనిమిది మంది పిల్లలు పుట్టారటండి వాడు ఎవరా గురువు ఎవరా సాధువు అంటే గురునానక్ జీ ఆయన చరిత్రలో రాసున్నదండి సిక్కుల మత గురు అయినటువంటి గురునానక్ కనుక ఎవ్వడు ఎంత దాచినా తెలియదు అందుకనే మా గురుదేవులు చెప్పేవారు ఒరే మామూలుగా దానం చేసేవాడికన్నా పిసినారు వాడు గొప్పదాతరా అని ఎట్లా గొప్పదాత అంటే మామూలుగా దానం చేసేవాడు వంద వెయ్యి చేస్తాడు లేదా ఒక్కసారి ఇద్దామనుకుంటే లక్షిస్తాడు కానీ పీసినారు వాడు ఎవరికి ఇవ్వడు తాను తండ్రు మొత్తం మూట కట్టి చచ్చిన తర్వాత ఇంకోటికి వాడికి వాడి చేత్తో ఇవ్వకుండానే మొత్తం అప్పచేవుతాడంత ఇన్స్టాల్మెంట్స్లో కాకుండా ఒకేసారి అప్పచేవుతాడు రా అన్నారు కనుక కొడుకు తీసుకుంటాడా ఎవరు తీసుకుంటారా అనేటువంటి తీసి పక్కన పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈషణత్రయములు ఆ పరమాత్మను ప్రార్థిస్తూ చెబుతున్నాడండి శ్రేయకుండరీ కాక్ష తథాయస్వ లోకంలో ఎంతమంది రాజులు పరిపాలించిన ఎంతమంది చక్రవర్తులు ఉన్నా ఛత్రపుతులు ఉన్నా సమ్రాట్లు ఉన్నా ఇతరమైనటువంటి దేవతలు ఎన్ని ఉన్నా సూర్యుడు లేకుండా కిరణములు ఉండే అవకాశం లేదు కిరణములు లేకుండా సూర్యుని ఉనికి కూడా తెలియదు ఇది ఎటువంటిది అంటే భావ అభావ సంబంధము అన్నారండి కనుక కృష్ణయ్య నీ యొక్క మేము తెలుసుకునే పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నామయ్యా నీవేదో యాదవ్ వంశంలో పుట్టిన వాడివి మా అమ్మ నీకు మేనత్ అవుతుంది కనుక మాకు బావవుతావు అనే ఉద్దేశంతో కాదయ్యా నీవు సాక్షాత్తు పరబ్రహ్మే అన్నారు ఇక్కడ రావడానికి వాడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని ఆ అమ్మవారి ఉద్దేశం అక్కడి నుంచుని వేసి మరీ దగ్గరకు వచ్చి అదేదో సందేహం తీర్చుకుని వెళ్ళి ఏమండోయ్ కనుక దివ్యాత్మస్వరూపుల నాకు సందేహం వచ్చిందయ్యా ఆ సందేహాన్ని తీర్చమన్నాడు కృష్ణ పరమాత్మతో లోకంలో ఎవరైనా ఒక యజ్ఞం చేసినా ఒక అర్చన చేసినా ఓ ధ్యానం చేసినా ఓ స్తోత్రం చేసిన ఓ పాట పాడినా ఓ ఉపన్యాసం చెప్పినా దేన్ని గురించి చెబుతారు అంటే నిన్ను గురించి చెబుతారు చేసినా ఎవరిని గురించి చేస్తారు నిన్ను గురించి చేస్తారు నేను వచ్చేటప్పటికి జాననిష్ఠుడవై కూర్చుని ఉన్నావు నువ్వు ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నావయ్యా అన్నాడు మద్భక్తారం శ్రేయసో భగవంతుని సమాధానం ఏమి నా భక్తులను గురించి ధ్యానం చేస్తున్నా అన్నాడు భగవంతుడు ఇప్పుడు ఎవరిని గురించి చేస్తాడండి భక్తుల గురించే చేస్తాడు వాడికి భక్తులు తప్ప ఇంకో ప్రపంచమే లేదు లక్ష్మీదేవి కూడా భగవంతుని భక్తురాలు కనుకనే గుండెలలో కూర్చునే అర్హత వచ్చింది ఆవిడకి ఎవరు అడిగిన వాళ్ళు ఎంత అడిగినా వాళ్లకు అంత ధనాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి వచ్చింది ఎవరైనా ఏమడుగుతారండి డబ్బు కావాలంటే ఎవరిని పూజిస్తారు లక్ష్మీదేవి ఆవిని గురించి పాటలు పర లక్ష్మి మాయం మోక్షం అని చస్తే అడగరు ఏమడుగుతారండి వరలక్ష్మీవమ్మ అంటే డబ్బు కావాలి మాకు ఎంతైతే అంత నీ ఇష్ట మోయగలిగినంత ధనం ఒకవేళ నేను మోయలేకపోయినా ఎవరి చేత అయినా మోయించైనా తీసుకెడతా నువ్వు ఇస్తే చాలు అడుగుతాం ఆవిడ ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా సమస్య ఇస్తుందా ఇవ్వదా చెప్పండి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఇస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందండి ఆవిడకి డబ్బు ఎందువల్ల వచ్చింది నిరంతరము స్వామి పాద పద్మముల వద్ద ఉండి పాద సంభనం చేయటం చేతనే నీకు అందరికీ ధనాన్ని పంచిపెట్టే శక్తి వచ్చిందమ్మా అని త్యాగయ్య రచించాడండి కీర్తన పాదాల దగ్గర కూర్చుని పాద సంవహనం చేసావమ్మా అందుకే అందరికీ డబ్బు పచ్చగలిగినటువంటి శక్తి నీకు వచ్చింది ఇప్పుడు చెప్పండి లక్ష్మీదేవి భక్తుల భార్య మాత్రమేనా ఖచ్చితంగా భక్తురాలే ఆవిడ కూర్చున్నది కూడా ఎక్కడ కూర్చుంది పాదాల దగ్గరే పూలు అంటే నెత్తి మీద పెడతాము నెత్తి మీద వేస్తాము ఎట్టా పెడితే అట్టా వేస్తాం అక్షతులు భగవంతునకు శిరస్సు మీద ఎప్పుడు పూలు కాని అక్షతలు కాని పెట్టరాదు వేస్తే మెడలో దండవేయాలి పూజ చేస్తే ఎక్కడ చేయాలండి పాదాలకే చేయాలి అందులో ఏమాత్రం సందేహం లేదు ఒక భగవంతునికి కాదు గురువులకు కూడా పాదాలకే పెద్ద పెద్ద పీఠాధిపతులు వస్తే ఏమున్నదండి వాళ్ళకు పూజ ఉన్నదా పాద పూజ ఉన్నదా పాద పూజే అంతే తప్ప పూజేమి కనుక పాదాలే మహనీయుల యొక్క పాదములకే నమస్కరించవలే కాకపోతే తాకకుండా నమస్కరించవలే తాకి నమస్కరించ రాదు దూరం నుంచి నమస్కారం చేస్తే చాలు ఆ దివ్యమైనటువంటి ఆ తరంగములు మనల్ని తాకుతాయి ఎందుకంటే వేళ్లల్లోనే భగవంతుడు ఉన్నాడని మన మంత్రశాస్త్రం చెబుతోందండి అందుకనే సంధ్యావందనం చేసేవాడు కానీ ఏ అర్చన చేసేవాడు కానీ ముందు ఏం చేస్తాడండి అంగన్యాస కరన్యాసములు అని చేస్తున్నాడా లేదా ఉన్నటువంటి ఆ దేవతలను అక్కడ ఆవాహన చేయడం హృదిన్యాసము శరీరంలో ఏ ఏ దేవత ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆవాహన చేసుకోవడం మనకు చెప్పింది కాకపోతే మనం తెలుసు కానీ చెయ్యం అంతే తేడా చేస్తే ఆ దివ్యత్వాన్ని పొందుతాం చెయ్యకపోతే ద్వితీయత్వాన్ని పొందుతాం అద్వితీయం అనేది ఉండదు ద్వైతం ద్వైతంలో పడిపోతాం అద్వైతం కావాలి అంటే ఆచరణ ఉండి తీరాలి ఇప్పుడు భగవంతుడు ఏం చెబుతున్నాడు నా భక్తుల గురించి నేను ధ్యానం చేస్తున్నానయ్యా ధర్మరాజు ఉద్దేశమేమంటే ఆయనే చెప్పాడు కదండి ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ భజామ్య అవునా కదా ఇక్కడ ఖచ్చితంగా మనం కూర్చుని మనస్ఫూర్తిగా పరమాత్మను కనుక స్మరించామా ఆ పరమాత్మ యొక్క తత్వం కూడా ఎక్కడికి వస్తుంది మన దగ్గరికి వస్తుంది ఎక్కడో ఉన్న కొడుకుకి కష్టం కలిగితే ఈ ఊళ్ళో ఉన్న అమ్మకు పేకు కదులుతుందా కదలటం లేదా అలాగే మనకు అమ్మ ఎవరు భగవంతుడే కనుక వాడికి కూడా పే కదులుతుందా కదలదా విశ్వ కుటుంబీకుడు కదా వాడు ఎవరు ఏ రూపంతో ప్రార్థిస్తే ఆ రూపంతో కనబడతాడు కదా ప్రత్యేకమైన రూపము లేనివాడు కదా అవ్యయ అతీత నిర్గుణ నిరంజన ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు లేదు ఎప్పుడైనా ఎవరినైనా కరుణించాలి అంటే ఏ ఏ రూపంతో రావాలో ఈ రూపం ఈ భూమి మీదకు వస్తాడు వాటిల్ని మనం ఏమంటున్నాం అవతారములు అంటున్నాం అవునా కాదా కనుక ఎవరి కోసం వస్తున్నట్టండి వాడు చెప్పండి భక్తుల కోసమే వచ్చాడు నరసింహస్వామి కేవలం హిరణ్య కశ్యపుణ్ణి చెప్పడానికే వచ్చాడా శిష్యుని మాట నిలబెట్టడానికి వచ్చాడా ఐదేళ్ల పిల్లాడు వాడు నమ్మకంతో చెప్పాడు ఎవర్రా నిన్ను కాపాడేదంటే నిన్ను నన్ను లోకాలని అందరినీ కాపాడేటువంటి నీలో ఉన్నవాడే నాలో ఉన్నాడు వాడు నన్ను కాపాడుతున్నాడు అని చెప్పాడు ఒక్కసారి నువ్వు చూసుకో ప్రమనం అన్నాడు ఎక్కడున్నాడు రా వాడంటే ఎందుకలడందులేడని సందేహము ఇవ్వలదు ఎంత గట్టి నమ్మకం అండి వాడికి మనకుందా నమ్మకం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఎవరికి వాళ్ళమే చేసుకోవాలి మనం మనమంతా ఖచ్చితంగా చెప్పాలంటే మీరేమనుకోకుండా ఉంటే ధైర్యం చేసి చూతామండి మీద మిక్కిలి గొప్పవాళ్ళమైన భక్తులమని నటిస్తున్నాము తప్ప భక్తిని మాత్రం పొందలేకపోతున్నాం ఇది సత్యం అయితే ఒక్కటి ఇది కూడా మంచిదే ఎందుకంటే కొన్నాళ్ళు ఇట్ట నటించగా నటించగా దేశం వెయ్యగా వెయ్యగా మనకు కూడా స్థితి కలుగుతుంది అర్థమైందండి ఖచ్చితంగా కలుగుతుందండి మా అన్నగారిని దేశంలో చింతామణి శాస్త్రి అని పిలిచేవాళ్ళు ఆయన పేరు ఏమిటి అసలు సుబ్రహ్మణ్య శాస్త్రి ఎందుకని లోకల్లో వరే శాస్త్రి ఇచ్చారుగా అనేవాళ్ళు కారణం ఏమంటే ఆయన వేసింది చింతామణి వేషం కొన్ని వందల నాటకాలు వేశాడు చింతామణి అందుకని ప్రాచుర్యంలోకి ఏమని పేరు వచ్చింది చింతామణి శాస్త్రి అది స్థిరమైపోతుంది ఆ భావన కూడా లోపల స్థిరమైపోతుంది నటించడం కూడా మంచిది రామాయణంలో వాల్మీకుల వారు మనకి మంచి ఉదాహరణ చెప్పారు మీకు చెప్పా నేను గుర్తుంండవచ్చు కుంభకర్ణుడు తన అన్నగారు అయిన రావణాసురుణ్ణి పిలిచి నీకు బుద్ధి ఉందా లేదా సీత దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకునే చేసుకుంటావు నువ్వు ఒప్పుకొనే చేసుకుంటా ఎన్ని రోజులు అడుగుతావురా విజువాడ నీవు కామరూపుడవు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది రాముడి రూపాన్ని పొందు సీత అంటూ వెళ్ళు నాథ అంటూ దగ్గరకు వస్తుంది అయిపోయే అన్నాడు వాడు ఎవరండి సలహా ఇచ్చింది వాడికి కుంభకర్ణుడు ఎవరికి ఇచ్చినాడు రావణాసురుడికి వాడే ఉన్నాడో తెలిసినా వారి ఆ మాత్రం ఆలోచన నాకు లేకపోలేదురా ఎప్పుడో వేశారు రాముడు వేశం అన్నాడు మరేమైందన్నాడు చెప్పమంటావా చెప్పమనే కదా అడిగేది ఏం చెప్పమంటావురా రాముడు వేషాన్ని ఎప్పుడు వేశానో ఒక్క శీత తప్ప మిగతా వాళ్ళంతా నాకు తల్లులవలేకనపడ్డారు ఈ వేషం వచ్చిరాదని తీసేశానన్నాడు వాడు కేవలం రాముడు వేషం వేస్తేనే స్త్రీలందరూ ఏ రూపంలో కనపడ్డారండి వాడికి వాడి తల్లి కైకసి వలే కనపడ్డారు ఆ వేషానికి ఎంత విలువ ఉన్నదండి మనం కూడా భక్తులని వేషం వేసుకున్నాం అపని చేస్తున్నాం ఆ స్థితిని పొందాలి అంటే ఈ వేషాన్ని తుడిచేసి గ్రీన్ రూమ్ లోకి వెళ్లకుండా అట్లాగే ఉండగలగాలి దీన్ని మనం ఏమంటామంటే సాధనాక్రమము అంటాం సాధన చెయ్యగా చెయ్యగా ఎప్పటికో ఆ స్థితిని పొందుతాం ఖచ్చితంగా మనం అంతా పొందుతాం చూస్తూ ఉండగానే పొందవచ్చు అదేం పెద్ద కష్టమైన పని కాదు కనుక తన భక్తుల గురించి తాను ధ్యానం చేస్తున్నానన్నాడు ఎవరయ్యా నీకంత భక్తులు ధర్మరాజు కొంచెం అసూయ కూడా కలిగినట్టుగా సూచించారు ఎందుకంటే మాకన్నా గొప్ప భక్తులు లేరు ఏ భక్తులకైనా ఆ భగవంతుడి దగ్గర మేమే ముందు మేమే ముందు అనేటువంటి ఒక విధమైన ఇది ఉంటుందండి ఆ భగవంతుడు నన్నే పిలిచాడు చూసావా ఏమండి నేనంటే ఎంత ప్రేమ భగవంతుడికి ఇటువంటి ఆలోచనలు ఆ భక్తగణానికి అందరికీ వస్తూ ఉంటాయి అట్లాగే ధర్మరాజు కూడా దేహభావం చేత అడిగాడు మళ్ళీ ఎవరయ్యా అంతటి భక్తుడు అన్నాడు మీ తాత భీష్ముడు అని చెప్పాడండి ఎవరంతటి భక్తుడు మీ తాత భీష్ముడయ్యా అంపశయ్య మీద ఉన్నాడు ఎన్ని రోజులు ఉన్నాడండి చెప్పండి యాభై రెండు రోజులున్నాడు యుద్ధ రంగంలో పడిపోయిన తర్వాత ఎన్ని రోజులున్నాడు యాభై రెండు రోజులు పడిపోయిన తర్వాత యాభై రెండు రోజులు యుద్ధం పది రోజులు ముందు చేశాడు అర్థమైందండి ఆయన పడిపోయిన తర్వాత ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది ఏమండి ఆ తరువాత నలభై నాలుగు రోజులున్నాడు మొత్తం ఎన్ని రోజులైంది యాభై రెండు రోజులు ఉత్తరాయణ పుణ్యకాలం రావాలి ఆ శరీరంలో దిగినటువంటి బాణపు ములుకుల బాధ తాను ఎక్కడ పడుకున్నాడండి శరీరానికి అనువైనటువంటి పక్క మీద పడుకోలేదు దేని మీద పడుకున్నాడు అంపశయ్య బాణములో కోళ్ళుగా ఉన్నటువంటి పోని మంచేమైనా ఉన్నదా ఏమీ లేదు శరీరాన విరిగినటువంటి గుచ్చుకున్నటువంటి బాణములే ఆధారంగా నేల మీద ఆనక చిత్త తల వేళ్లాడిపోతే అర్జునుని పిలిపించి కందుకమును ఏర్పాటు చేసుకున్నాడు తిండు ఏర్పాటు చేసుకున్నాడు దేంతో తిండు తోనే దిండు ఏర్పాటు చేయించుకుని ఆ తల కింద వేళ్ళాడకుండా పైకి పెట్టుకుని పడుకున్నాడు ఆ శరీరంలో విరిగినటువంటి ఆ ములుకుల బాధ తట్టుకోలేని స్థితిలో ఉన్న ఆ బాధనంతటినీ వదిలిపెట్టాడండి ఇప్పుడు ఆ భీమ ఆ భీష్మునకు ఏ శరీర బాధ లేదు ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాడు కేవలం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి రావాలి ఏ కాదు ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే ఏ ద్వారాలు తెరవబడతాయి దేవలోక ద్వారములు తీయబడును వాళ్ళకి ఆరు నెలలు చీకటి ఆరు నెలలు పగలు మనకు ఆరు నెలలైతే వాళ్ళకి ఒక పగలు మనకు ఆరు నెలలు అయితే వాళ్లకు ఒక రాత్రి రాత్రి అంతా నిద్రపోయారు దక్షిణాయనంలో ఇప్పుడు ఉత్తరాయణం వచ్చేటప్పటికి ఏం చేయాలి వాళ్ళు లేవాలి ఆ వైకుంఠ ద్వారాలు కీస్తారు ఆ క్షణంలో ఎవడైతే వెళ్ళిపోయాడో కీసిన వెంటనే శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వాడు కడు దుర్మార్గుడైనా సరే వాణ్ణి నా వద్దకు చేర్చవలసినది అని సాక్షాత్తు నారాయణుని యొక్క వచనం కారణం ఏమంటే ఈ లోకంలో వాళ్లకు దుర్మార్గుడు కాని భగవంతుడికి ఎవరు దుర్మార్గులు ఎవరు దుర్మార్గులు ఎవరు దుర్మార్గులు లేరు చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం ఉంది విజయవాడలో దొంగలు వచ్చి పంచో నిర్మితమైనటువంటి విగ్రహాలు ఎత్తుకుపోయారు రామ పంచాయతం ఎత్తుకుపోతే ఆ డిఎస్పీ వీళ్ళందరూ వచ్చారు హుటాహుటిన జీబులు వేసుకుని ఆ కుక్కలు ఫోటోలు తీసేవాడు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఆ డీఐజీ ఓ కొంట ప్రశ్న వేశాడు ఆయన్ని ఏమంటే రాముడు దేవుడు కదా దొంగ ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నాడా ఆ మాత్రం శిక్షించద్దా అడిగాడు అడిగితే ఈయనేమని సమాధానం చెప్పాడండి భగవంతుడికి అందరూ కొడుకులేనండి పెద్ద కొడుకు దగ్గర కొంతకాలం చిన్న కొడుకు దగ్గర కొంతకాలం తల్లిదండ్రులు ఉన్నట్టే ఇప్పుడు దొంగ కొడుకు దగ్గరికి వెళ్ళాడు మా రాముడు చేత అయితే తీసుకురండి లేకపోతే వాడే వస్తాడులేండి అన్నారు ఏం చెబుతాడండి ఎందుకంటే వాడికి అందరూ పిల్లలే పిల్లలు కాని వాళ్ళెవరు భగవంతునికి ఏమండి అమ్మ చెప్పిన ఆ సూక్తులలో ఉన్నది నక్సలైట్లు వచ్చి మొత్తం చోచుకుపోవడానికి చూస్తే ఇక్కడే కాపులా ఉన్నటువంటి వారు అమ్మని రక్షించడం కోసం లోపల ఉండే నేను ఇప్పుడు బయటికి ఎడతాను అంటే బలవంతాన్ని ఆపారట బయటికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి దొరికింది దోచుకున్నారు వెళ్ళారు అమ్మాయి ఇట్లా దోచుకున్నారమ్మ నా పిల్లల్లో కొంతమంది అడిగి తీసుకుంటారా కొంతమంది బెదిరించి తీసుకుంటారా కొంతమంది కొట్టి తీసుకుంటారా కనుక ఎవరో ఒకడు ఎట్లాగైనా తీసుకోవలసిందే కదా వాడికి కావలసింది వాడు తీసుకున్నాడు కాకపోతే వాడు నా కొడుకు బెదిరించాడు తీసుకున్నాడు మనమేం చేస్తాం అంత నిర్మలమైనటువంటి ఆయత్తమైన మానసిక స్థితి కేవలం భగవద్దత్తం తప్ప ఇంకొకటి అయ్యే అవకాశం లేదు సామాన్యమైన మానవుడు ఎక్కడో మూల ఆ డొక్కలు పుడుస్తూనే ఉంటుంది వీళ్ళ గురించి పోలీసు రిపోర్ట్ ఇద్దామా అది చేద్దామా అని ఉంటుంది ఎందుకంటే మానుష్యతత్వం అయితే దైవతత్వానికి అవేబీ ఉండవు కనుక దివ్యాత్మ స్వరూపులారా భీష్ముడు నా భక్తుడు అని చెప్పాడు ఆ భీష్ముడు ఆ బాధలనన్నిటినీ వదిలేసి కేవలం తన హృదయాన్ని ఎక్కడకు పంపాడు అంటే పరబ్రహ్మమైనటువంటి ప్రణవ రూపమైన భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు ఈ క్షణంలో భీష్మునకు దేహభావం లేదు దేహభావం ఎప్పుడైతే పోయిందో నొప్పి కూడా లేదు దేహం నాది అనుకున్నప్పుడు కదా నొప్పి దీంతో నాకు సంబంధం లేనప్పుడు దాని మీద ములు పాచిన వాడికేమీ పట్టదు దెబ్ తగిలినా పట్టదు ఏ నొప్పి లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలండి దేహభావాన్ని వదిలిపెట్టుకోవాలి ఎంత సింపుల్ ఆ పని ఒక్కటి చేయగలిగితే ఎన్ని దెబ్బలు పడినా ఏ బాధ ఉండదు వాడికి ఎందుకంటే వీడు వేరు ఆ దేహం వేరు ఆ స్థితికి చేరుకోవడం కోసం ఈ సాధనలన్నీ లేకపోతే ఎందుకంటే ఇల్లు వాదులు వదిలిపెట్టి ఎంతకాలం పదహారు రోజులు ఎవరైనా ఉంటారని అందుకే ఇరవై మంది వచ్చారు ఏ వారం రోజుల్లో ఏ పది రోజులు పెడితే ఇంకో యాభై మంది వచ్చేవాళ్ళు అందులో ఏం డౌట్ లేదు ఇన్ని రోజులంటే ఎవరు ఉంటారు అన్నీ వదిలిపెట్టి కనుక దివ్యాత్మ స్వరూపుల దేహభావాన్ని వదిలిపెట్టాడు ఇప్పుడు ఏ నెప్పి లేదు తాను అసలు యుద్ధ రంగంలో ఉన్నాను అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు భీమసి ఆ భీష్ముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే ఖచ్చితంగా భీష్ముడు ఉన్నది ఆ భగవంతుని కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాల దగ్గర ఒక చిన్న కుసుమై పడి ఉన్నాడు చక్కని సువాసన కలిగిన కుసుమం ఎప్పుడైతే ఆ పువ్వు వచ్చి అక్కడ పడిందో భగవంతుడు కూడా ఏం చేస్తాడు అండి తనలో ఉన్నటువంటి తాదాత్మ్య స్థితిని ఆ ఆత్మకు చేరుస్తాడు ఎప్పుడైతే చేరుస్తాడో అదేమవుతుంది లింక్ రెండు ఏకమవుతాయండి అర్థమైందా కదలని స్థితిలో రెండు ఏకమైపోతాయి అప్పుడు ఆ జీవుడు పొందేటువంటి ఆనందం అనిర్వచనీయం దానికి వర్ణన అనేది ఏది ఇదిగో ఇట్లా ఉంటుంది అని చెప్పలేము మొత్తం అంతా ఎటు చూచినా ఏం కనబడుతుంది అంటప్పుడు పరబ్రహ్మ పదార్థమే కనబడుతుంది ఇప్పుడు భీష్ముని పరిస్థితి అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఏం కనబడుతుంది మొత్తమంతా భీష్ముడిగానే కనబడుతుంది అది విచిత్రం అర్థమైందండి ఎప్పుడైతే ఈ పరమాత్మ అనబడేటువంటి తత్వం ఆ ఆత్మను చేరదీసిందో వాడు వీడుగా వీడు వాడుగా భాషిస్తున్నారు ఇది శాంతి పర్వడానికి ఉండే పరాకాష్ఠ అసలు మనం తెలుసుకోవలసింది కూడా ఇదే అర్థమైందండి చాలా ఆనందం కలిగింది ఎవరికి ధర్మరాజుకి పరమానందం కలిగింది ఆ విషయాన్ని చెప్పేటప్పటికి ఇదంతా విడమరిచి చెప్పాడు కృష్ణ పరమాత్మ ఎవరికి ధర్మనందములకు కంటి వెంట నీళ్లు కారుస్తూ చెప్పే ఉపన్యాసం అంతా విన్నాడు చక్రవర్తి అయ్యున్న ధర్మరాజు వినయం విద్యా వినయతి వినయం వల్లనే విద్య ప్రకాశిస్తుంది ఏ వినయం లేకపోతే వాడు ఎంత చదువుకుని ఎంత చదువు చదివి ఎన్ని విన్ను కాని హీణుడవగు నమ్ము మానలేడుగడి కనుక ఎంత చదివితే ఏమి వినయం లేకపోయిన తర్వాత విద్య వల్ల ప్రయోజనమేమీ లేదు లోకంలో ఎవ్వడు గొప్పవాడు కాదు ఆ భగవతత్వం ఒక్కటే తులియమైనటువంటి స్థితి దాన్ని చేరుకోగలిగితే వీడు గొప్పవాడా వాడు గొప్పవాడా అనేటువంటి విచికిత్స నీకు ఉండే అవకాశమే లేదు ఎటు చూసినా బ్రహ్మమయంగా నీకు కనబడుతుంది కనుక లోకమంతా ఎట్లా కనబడుతుందండి బ్రహ్మ పదార్థంగానే కనబడుతుంది అప్పుడు ఎవరు గొప్ప అని ఎవరిని అడుగుతావు నువ్వు అందరూ గొప్పగానే కనబడతారు కదా ఆ స్థితిని పొందగడం కోసమే ప్రయత్నం చేయాలి ఇన్ని దివ్యమైనటువంటి మాటలు చెప్పాడు కృష్ణ పరమాత్మ ధర్మానందనుకు ధర్మానందన ఒక చిన్న విషయం మనం ఇప్పుడు బయలుదేరి ఆ భీష్మాచార్యుని వద్దకు వెళ్ళాలి ఎందుకని అంటే ఆయన ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సమయం దగ్గరకు వచ్చింది ఆ వచ్చిన తరువాత ఏకాదశి వరకు ఉంటాడు ఏకాదశి నాడు ఇక వెళ్ళిపోతాడు తన ప్రాణాన్ని తాను నియంత్రించుకుని ఫలానా రోజున నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోవడానికి తానే సిద్ధపడేవాడు ఎటువంటి సిద్ధ పురుషుడై ఉండాలండి ఏమని మరణించడానికి మనం ఏమైనా ఒప్పుకుంటామా ఒప్పుకుంటారా ఎవరున్నారో చెప్పండి ఒకసారి చేతులు ఎత్తండి కూడా ఎవరు ఒప్పుకోరు కానీ తన మరణాన్ని నిర్ణయించుకుని పలానా రోజున నేను వెళ్ళిపోతున్నాను ఆ రోజు నుంచి నేను ఉండను నా ప్రాణాలు నేను తీసుకుంటున్నాను అని చెప్పిన వాడు ఎవడు ఆనాటికి ఈనాటికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు ఫలానా సమయానికి చిలుక వెళ్ళిపోతుంది అని చెప్పారండి ఎందుకంటే వాళ్ళు సిద్ధపురుషులు సర్వం వాళ్ళ చేతుల్లో ఉంటుంది వాళ్ళకి తెలియని విషయం అంటూ ఏది లేదు తపస్సులు వాళ్ళు కనుక దివ్యాత్మస్వరూపులరా ఈ స్థితిలో ఇప్పుడు మనం వెళ్ళి ఉండి అనేకములైనటువంటి మానవ ధర్మములను సేకరించాలి ధర్మములను బోధించగలిగిన వాడు భీష్ముని తరువాత ఇంకెవ్వరూ లేరు కారణమేమంటే అతడు రాజ అన్నారు ఎవరు చెప్పిన కృష్ణ పరమాత్మ తపస్సు చెయ్యలా విశ్వామిత్రుడినిలాగా భార్యని పిల్లల్ని వదిలేసేసి అరణ్యాలకు వచ్చి తపస్సు చేశాడండి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎందుకు కాలేకపోయాడో తెలిసినా వశిష్ఠుడు చెప్పాడు భార్య పిల్లల్ని కష్టపెట్టేవయ్యా నువ్వు సంసారి వయ్యుండి ఆ పాపన్ని వెంట వస్తుంది చూసుకుంటావా ఒక్కసారి అని అడిగాడండి వశిష్ఠుల వారు నానా తిప్పలు పడి చిట్టే చివరికి ఆ పిల్లలకు మెడలో తాడు కట్టి అమ్మటానికి తీసుకెళ్ళింది విశ్వామిత్రుని భార్య ఓ కొడుకుని ఎన్ని చరిత్రలు ఉన్నాయి కనుక దివ్యమైనటువంటి రాజ ఋషి భీష్మాచార్యుడు తన ధర్మాన్ని తాను ఆచరించడమే ఋషత్వము అన్నారు యుద్ధం చేశాడు కదండి అని మనం అడగవచ్చు యుద్ధం చేశాడా చేయలేదా పాండవులతో కనుక పాండవులతో శత్రుత్వం ఉండి యుద్ధం చేశాడా లేదు తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం కోసమే యుద్ధం చేశాడు అలా కాకపోతే పాండవులు తన దగ్గరికి వచ్చి నువ్వెట్టా చేస్తావో లేకపోతే నువ్వెట్టా యుద్ధం మాన్తావో చెప్పబోయ్యా అంటే నువ్వు ఈ నేను అస్త్ర సన్యాసం చేస్తానని ఎవడైనా చెబుతాడీ తెలివైనవాడు అలా చెప్పిన వారు ఎవరు భీష్మాచార్యుడు శిఖండిని ముందు పెట్టుకుని రండిరా నేను అస్త్ర సన్యాసం చేస్తా మీకేం భయం లేదన్నాడు అయిపోయా ఎవరు చెబుతారండి అట్లా సాధ్యమైనంత వరకు తన యొక్క కీర్తి ప్రతిష్టలు పొందాలి కౌరవ సేనలో మొత్తం చంపాలి అప్పుడు నన్నే తీసుకొచ్చి అగ్రజుడుగా కూర్చోబెడతారు అని భీష్ముడు ఏమైనా ఆలోచించాడా తనకేమైనా బోర్డు పెట్టించాలని ఆలోచించాడా ఏమీ లేదా ఏ కీర్తి కోసం చూడాల క్షత్రియ జన్మ ధరించినందుకు తన జన్మను అనుసరించి తన ధర్మాన్యతను అనుసరించాలి ఇక్కడ ఉన్నాడు కనుక వీడికి సహాయంగా వెళ్ళాలి ఒకవేళ పాండవు దగ్గరే ఉండే వాళ్ళకే సహాయంగా ఉండేవాడు పాండవుల దగ్గర ఎందుకుంటాడు వాళ్ళకే తినడానికి లేదు దేశం మీద పడి బిచ్చుకున్నారు వాళ్ళు అందుకని ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు యుద్ధం కూడా వాళ్ళ వైపునే చేశాడు కేవలం ధర్మాచరణ కోసం యుద్ధం చేశాడే తప్ప కావాలి కీర్తి ప్రతిష్టల కోసమో లేదు పాండవుల పైన చేయలేదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పలేదు అందువల్ల రాజర్షి నాకు పరమ భక్తుడు ఆయన మనస్సు నా వద్దకు వచ్చింది నా మనస్సు ఆయన వద్దకు వెళ్ళింది అందువల్లనే జాననిష్టలో ఉన్నాను ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ భీష్మాచార్యుణ్ణి అడిగి సకల ధర్మములను తెలుసుకోవాలి తప్పనిసరిగా పెడదామన్నాడు అక్కడ భీష్ముడు ఏం చేస్తున్నాడు నారాయణ స్తోత్రము దివ్యమైనటువంటిదండి భీష్మాచార్యుడు చేసినటువంటి స్తోత్రం అదైందండి దివ్యమైనటువంటి నారాయణ స్తోత్రం శంకర భగవత్పాదుల వారు రాసిన నారాయణ స్తోత్రం వేరు భీష్మాచార్యుడు చేసినటువంటి నారాయణ స్తోత్రం వేరు ఇరవై శ్లోకములు ఉన్నాయి భారతంలో శ్లోకాలు ఎవరైనా సరే సాధన చేసేటువంటి వాళ్ళు ఆ ఇరవై శ్లోకాలు గనక నిత్య పారాయణ చేసినట్లయితే యోగ సాధన చాలా సులభం ముందుకు వెడుతుంది అని పెద్దలు చెప్పిన మాట అర్థమైందండి అంత దివ్యం ఎందుకంటే యోగం అంటే ఏమిటంటే దేహభావాన్ని వదిలేసుకోవడం శక్తి చివరి సాధన ఏమిటి యోగ సాధన దానివల్ల తురియ ఫలమేమి ఆత్మతో తాదాత్మ్యము చెద్దుట ఆత్మతో ఎప్పుడు తాదాత్మ్యం చెందావు ఆత్మ దర్శనం పొందినప్పుడు ఆత్మదర్శనం పొందావు కనుక నేను ఈ ఆత్మనే అని తెలుసుకున్నావు అప్పుడు ఈ దేహం పక్కకెళ్ళింది అర్థమైందండి అటువంటి ఆ స్థాయిలో ఉండి నారాయణ స్తోత్రం చేసినటువంటి వాడు దివ్యమైనటువంటి నారాయణ స్తోత్రం ఐదుగురు అన్నదమ్ములు ఐదు రథాలను తీసుకుని కృష్ణ పరమాత్మను కూడా వెంట పెట్టుకుని ఆ రథముల పైన కురుక్షేత్ర భూమికి వెళ్ళారండి ఎవరి కోసం భీష్మాచార్యుని కోసం ఎక్కడ నుంచి వెళ్ళారు ఆయన ఎక్కడ అపశయమైదు ఉన్నాడు కురుక్షేత్రంలోనా కురుక్షేత్రంలో అర్థమైందండి హస్తినాపురం ఎక్కడ ఉన్నదో తెలుసునండి ఇప్పుడు ఉన్న సుఖస్థలి అనబడే గ్రామానికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది హస్తినాపురం ఆ సుఖస్థలి వెళ్ళిన వాళ్ళు హస్తినాపురం వెళ్ళి చూసి రావచ్చు ఢిల్లీ హస్తినాపురం కాదు కాకపోతే హస్తిన అని పిలుస్తున్నారు రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వాళ్ళు పేరు పెట్టుకున్నారు అసలు హస్తినాపురం ఎక్కడ ఉన్నది అంటే నలభై ఎనిమిది కిలోమీటర్లు అండి ఫ్రం శుఖస్థలి నుంచి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఇప్పుడున్న దూరాన్ని బట్టి కురుక్షేత్రం అందుకనే సుఖస్థలి నుంచి కురుక్షేత్రం చాలా దగ్గర వెళ్ళడానికి లేదు ఢిల్లీలో వెళితే అక్కడి నుంచి కూడా కురుక్షేత్రం వెళ్ళవచ్చు కురుక్షేత్రం చాలా దివ్యమైనటువంటిదండి బ్రహ్మకుండము విష్ణు కుండము అని రెండు కుండాలు ఉన్నాయి ఆ కురుక్షేత్రంలో చాలా దివ్యమైనటువంటివి ్రహ్మ నారాయణుడు కూడా తపస్సు చేసి ఏర్పాటు చేసినటువంటి కుండములు అక్కడ స్నానం చేయడం కానీ అక్కడ వెళ్ళిపోయినటువంటి పితరులకు బిండ ప్రదానం ఇవన్నీ కూడా చాలా శ్రేష్ట తమము అని చెప్పారు తమము తమము సూపర్లేటివ్ కదా బాగా సుపీరియర్ క్వాలిటీ అది అందువల్ల తమము తరము కాదు అంత గొప్పది ఆ కురుక్షేత్ర భూమి మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇప్పటికీ మనం కాస్త తవ్వితే ఒక అడుగున్నర రెండు అడుగులు లోపలికి వెళ్ళగానే ఎర్రని నీళ్లు వస్తాయంటే ఆ కురుక్షేత్ర భూమిలో ఇప్పటికీ కూడా తవ్వి చూసాను కనుక చెబుతున్నా నేను వాస్తవం అవునా కాదా ఆ చూద్దామనే విచికిత్స పట్టుకుని ఒక వెంట పెట్టుకుని వెళ్ళి చుట్టూ ఫెన్సింగ్ వేశారు యుద్ధ భూమికి వాళ్లకు నేను నమస్కారం చేశాను అదే మనమైతే ఈ పాటికి ఓ పదో పదిహేనో అపార్ట్మెంట్లు కట్టేసేసి ఏం చేసేవాళ్ళం అండి అమ్ముకునేవాళ్ళం వాళ్ళు ఆ భూమి మొత్తానికి చెప్పి ఫెన్షింగ్ వేసి కురుక్షేత్ర భూమిని కాపాడుతున్నారు ఆ అబ్బయ మీద పడుకున్న భీష్ముడు ఎక్కడ పడుకున్నాడో అక్కడ గుడి కట్టి ఓ విగ్రహాన్ని పెట్టారు భీమసేనుడు తిన్న వెండి కన్సన్ తీసుకెళ్లి అక్కడ పెట్టి మ్యూజియం లో పెట్టారు భీమసేనుడు భోజనం చేసిన వెండి కన్సప్ ఈ లాభం ఉంటుంది ఆ కన్సప్ ఎంత పెద్దదండి చాలా పెద్దదిగా ఉంటుంది గోడలో ఫిక్స్ చేశారు ఎవడన ఎత్తుకుపోతాడేమో వాళ్ళకి కూడా చాలా దివ్యమైనటువంటి భగవద్గీత ఉపదేశం చేసినటువంటి భవనం నిరంతరం గీత వినపడుతూ ఉంటుందండి ఆ అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేయడం కోసం ఉపదేశం చేసినటువంటి ఎటువంటి ప్రదేశం అండి కురుక్షేత్రం సామాన్యమైన జీవితంలో ఒక్కసారైనా భూమి మీద అడుగు ఈ శరీరం ధన్యమవుతుంది అడుగు పెట్టలేకపోతే కనీసం దేన్నైనా అక్కడికి పంపించాలి మనస్సుని పంపించాలి అందుకోసమే ఇంతగా వర్ణించి చెప్పా అర్థమైందండి మనస్సుని అక్కడికి పంపించినా మనస్సు పవిత్రం అవుతుందండి ఆ గాలి తగిలి తీ చాలు అంత దివ్యమైనటువంటి క్షేత్రం కురుక్షేత్రం కనుక ఆ కురుక్షేత్ర భూమికి హస్తినాపురం నుంచి బయలుదేరాడు బయలుదేరినటువంటి పాండవులు అక్కడికి చేరుకుని భీష్మాచార్యుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి అల్లంత దూరంలో రథాలను ఆపి పాదరక్షలు కూడా రథం దగ్గర వదిలి పాదరక్షలు లేకుండా పాదచారులై భీష్ముని వద్దకు వచ్చారండి అప్పటికే అక్కడ వ్యాస నారదాదులు సప్త ఋషులు వచ్చి నిలబడి ఉన్నారు వీళ్ళందరూ కూడా పెడితే ఎట్లా ఉన్నది అది కప్పు లేని సింహాసనములు లేని రాజసభ వలే ఉన్నదిటండి ఆ కురుక్షేత్రం ఓ పక్కన ఋషులు ఉన్నారు ఓ పక్కన రాజన్యులైనటువంటి పాండవులు ఉన్నారు వీళ్ళందరికన్నా అసలు ఊపిరికి కూడా ఆధారమైనటువంటి పరబ్రహ్మే ఎదురుగా ఉన్నాడు ఏమి అదృష్టం ఎంత భాగ్యం ఆయనకి శరీరానికి కా అయినటువంటి గాయాలేవి తెలీదు ఎందుకని తెలీదు శరీరంతో ఆయనకి సంబంధం లేదు తాను ఎవరి వద్ద తన హృదయాన్ని నిలిపాడో ఇప్పుడు వాడే కదిలి తన దగ్గరకు వచ్చాడు మనకేం తెలిసిందో చెప్పండి దీనివల్ల మనకేం తెలిసింది మనం కూడా భీష్ముడు చేసిన పని చేయగలిగితే వాడే మన దగ్గరికి వస్తాడు మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి వస్తాడు ఎక్కడికి వచ్చాడండి కురుక్షేత్ర భూమికి వచ్చాడు అంబేయ మీద పడుకుని ఉంటే కృష్ణ పరమాత్మతో సహా భీష్మునకు నమస్కరించారు మొత్తం పాండవులంతా నమస్కరించారు అక్కడ ఉన్నటువంటి వ్యాస భగవాను నమస్కరించారు సప్తఋషులకు నమస్కరించారు నారదునకు నమస్కరించారు ఎలాంటి పెద్దలందరికీ నమస్కరించారు పాండవులు కృష్ణ పరమాత్మ కూడా వారికి అందరికీ నమస్కారం చేస్తూ భీష్మునకు కూడా నమస్కారం చేస్తే ఓ చిరునవ్వు నవ్వాడు భీష్ముడు తాత ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడండి ఆ రోజు దృశ్యం గుర్తుకొచ్చిందయ్యా అందుకు నవ్వు వచ్చింది అన్నాడు ఏ రోజు దృశ్యం అండి గాంధీ గారు బాగా ఫాలో అవుతున్నారు యుద్ధంలో నేను నిన్ను కాపాడుతా భీష్ముడిని చంపుతా అని ఆ చక్రాన్ని తీసుకుని కిందకి దూకినటువంటి కృష్ణ పరమాత్మ దివ్య మంగళ రూపం గుర్తుకొచ్చింది ఆ సమయంలో ధనుర్బాణములను రెండు చేతులు సాక్షి రావయ్యా నన్ను స్వీకరించవయ్యా భీష్ముడు అడగడం కృష్ణ పరమాత్మ పరిగెత్తుకు ఈ అర్జునుడు వెళ్లి రెండు కాళ్లు పట్టుకుని ప్రతిమలాడడం ఈ సినిమా అంతా కనబడిందండి ఎవరికి భీష్మాచార్యునకు అందుకే నవ్వొచ్చిందే ధర్మనంతన రాజ్యపట్టాభిషేకం ముగిసిందా అమ్మ కుంటి దేవి ఎలా ఉన్నది యాగ్ఞశేని ఎలా ఉన్నది ఆవిడ మనసులో ఉండేటువంటి కష్టం తీరిందా భీష్మాచార్యుడు చెబుతున్నాడు ఎందుకని ఆ మనస్సులో ఎప్పుడైనా సరేనండి ఒక్క ద్రౌపదికే కాదట ఏ స్త్రీకి కూడా మనస్సులో కష్టము ఉండరాదు ఎందుకు ఉండరాదు అంటే స్త్రీ ఎవరితో సమానం అండి నేగ్లా నిర్నతే మూర్ఛ న పీడిత రుజ జ్ఞానాన్ని సమగ్రాని సమగ్రాణి స్త్రీణ ఉపసృజతే ఆశీర్షోగ ఎలా ఉండాలి అంటే ఏ స్త్రీ అయినా ఆశీర్వదించే స్థితిలో ఉండాలి తప్ప కోపాన్ని పొందకూడదటండి ఎందుకంటే లోకంలో ఉండే స్త్రీ రూపము ఎవరి స్వరూపము అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం అందుకనే ఎవరినైనా పిలిచేటప్పుడు కూడా మనం ఏమైనా పిలవాలి అమ్మ లేదా అక్క పూర్వపు రోజుల్లో ఆడవాళ్లకు పెట్టే పేర్లు చివర ఏముండేదండి పుల్లమ్మ మల్లమ్మ రత్తమ్మ యాదమ్మ చివర అమ్మ అని కానీ అక్క అని కాని వచ్చేది ఎందుకని పిలిచేటప్పుడు వాడికి పవిత్రమైనటువంటి భావం కలగాలి ఇప్పుడు అర్థం పేర్లు పెడితే ఏం చెబుతామండి వాళ్ళ అమ్మాయి పేరు బాబీత డిక్షనరీలు మొత్తం మెచ్చి కట్టిన అర్థం ఏమిటో తెలుసుకుందామని తెలుగు ఎమ్మె సంస్కృతం ఎమ్మె ఇన్ని చదివి ఉపాధ్యాయులను అడిగిన అధ్యాపకులను అడిగిన దానికోసం ఎందుకు సమయం వృధా చేసుకుంటావురా అని చెప్పారు తప్ప ఇంతవరకు ఎవరు చెప్పలేదండి మీకెవన్నా తెలిస్తే చెప్పండి బాబీత దానికి అర్థం చెప్పండి ఆలోచిస్తున్నారా నాకు తెలిసి ఇంతవరకు లేదు ఎందుకు పెడతారో తెలియదు కాబట్టి రవికుమారిని కూడా పేరు ఉంటుంది చాలామందికి ఉంటుందా ఉండదా రవికుమార్ అంటే అర్థం ఏమిటి చెప్పండి నేను ఇటువంటి మాటలు చెబుతానని నన్ను ఎవడూ తొందరగా పిలవడు రవికుమార్ అంటే అర్థం ఏమిటి సూర్యుని కొడుకు అని అర్థం సూర్యుడికి ఇద్దరే కొడుకులు ఎవరు ఒకడు శనిదేవుడు ఒకడు యమధర్మరాజు ఈ రవికుమార్ అనేవాడు శనిదేవుడా యమధర్మరాజు పురాణ ప్రపంచం మనకిచ్చింది అంతేనండి నేనేమి చమత్కారం కోసం అని చెప్పట్లా వాస్తవం చెబుతున్న స్థవం కాదు పుట్టి రవికుమారుడు ఎవరనుకోవాలి యమధర్మం రాదు తండ్రి మీద పడ్డా యమధర్మం రాదు లేదు బతికుంచి పట్టి పీడించాడా శనిదేవుడు ఆహా ఇద్దరులోనూ ఉన్నాడు ఇద్దరు వాళ్ళు ఉన్నారు ఎంత గొప్పవాడు అండి రవికుమారి అనే పదమే శబ్దమే ఎందుకు తప్పంటే వాళ్ళు ఒకటే ఈకారాంత స్త్రీలింగో అని చెబుతున్నారు కనుక కుమార్ అనే దానికి ఈకారం చేర్చి కుమారి అన్నారు అమ్మాయి గనక అర్థమైందండి అసలు సూర్యునకు కూతుళ్ళే లేరు ఛాలెంజ్ చేస్తుండ్రా అనురాధ గారు చెబుతున్నారు సువర్చల ఉన్నది కదా వీడింత గట్టిగా మాట్లాడతాడేమండి యమున ఎవరు యమధర్మరాజు చెల్లెలే కానీ సూర్యుని కూతురు కాదండి అది లెక్క అది మనం బృందావనం వెళ్ళినప్పుడు భాగవతం చెప్పుకునేటప్పుడు ఆ యమున ఎవరో ఎవరి కూతురో చెప్పుకుందాం ఇప్పుడే చెబితే ఏమవుతుందండి రేపు పరీక్ష అయితే ఇవాళ పేపర్ బయటకి ఇచ్చేస్తే ఏమి ధర్మం అది కనుక యమున గురించి అప్పుడు చెప్పుకుందాం వస్తే అది లెక్క ఏముండదు కనుక సువర్షలైన కూతురు చాలా మంది ఉద్దేశం అందుకనే ఆవిడ్ని ఆంజనేయుడికిచ్చి పెళ్లి చేశారని సువర్చల సగత పంచముఖి రూపాంజనేయస్వామి దేవతాభ్యో నమ అని పూజిస్తూ ఉంటారండి వాస్తవం కాదది పరమ బ్రహ్మచారి ఆంజనేయస్వామి పెళ్లి కాలేదు ఆ సువర్చల ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు ఏమండి ఎవరా సువర్చల చెప్పండి ఆంజనేయ స్వామి విద్యను అధ్యయనం చేసింది ఎవరి దగ్గర సూర్యభగవానుడి దగ్గర వర్చస్సు అంటే కాంతి అని అర్థం సువర్చస్సు అంటే దివ్యమైన కాంతి దివ్యమైన కాంతి దేని వలన వచ్చును జ్ఞానము వలన వచ్చును జ్ఞానము అనగానేమి విద్య ఆ విద్యను ఎవరి వద్ద పొందెను సూర్యుని వద్ద పొందెను సూర్యుని వద్ద జ్ఞానాన్ని పొందాడు గనుక అధ్యయనం చేశాడు గనుక ఆ జ్ఞానాన్ని సువర్చస్సు అన్నా కనుక ఆ దివ్యమైన జ్ఞానము అనబడే వర్చస్సును ఒక స్త్రీ రూపంగా భావించి ఆవిడకు అని పేరు పెట్టి ఆయన దగ్గర నేర్చుకుని ఆ సువర్చస్సుని తెచ్చుకున్నాడు కనుక ఆయనే ఈవిడ భార్య అని చెప్పి పెళ్లి చేశారే తప్ప తత్వ నిరూపణ చేత వారిద్దరికి వివాహం కాలేదు విద్యాధ్యయనం చేశాడంతే ఆయన ఆంజనేయ స్వామి రాజు గణపతికి కూడా పెళ్లి చేస్తారు కదండి గణపతికి పైగా ఇద్దరు పెళ్ళాలట వీళ్ళే సంబంధాన్ని కుదిరించి చేర్చారు ఎవరండి ఆ గణపతి భార్యలు అబ్బా వాళ్ళ అడ్రస్ కూడా తెలుసు గణపతిని ఎవరిని అర్చిస్తే వాళ్లకు బుద్ధి కలుగుతుంది బుద్ధి కలిగిన వాడికి కార్య సిద్ధి కలుగుతుంది కలిగేటువంటి బుద్ధిని స్త్రీ రూపంగా చూపించారు దానివల్ల కలిగే ఫలితమైన కార్యశద్ధిని స్త్రీ రూపంగా చూపించారు వాళ్ళను ఎవరికి అంటగట్టారు అంటే వాడి వల్ల ఇవి కలుగుతున్నాయి కనుక ఈ రెండు వాడి అధీనంలో ఉన్నాయి కనుక ఈ శక్తి బుద్ధి వాడి భ భార్యలని చెప్పారు బుద్ధి కలిగితే బుద్ధి ద్వారా కార్యశుద్ధి కలిగితే మనకు కలిగేదేమిటో చెప్పండి మనకేం కలుగుతుంది అయ్యో ఎంతమంది పెద్దలు మాట్లాడకుండా ఉంటే పశువుని నేనేం చెప్పాలండి బుద్ధి కలిగింది బుద్ధి వల్ల కార్యశుద్ధి కలిగింది అప్పుడు మనకేం కలుగుతుంది సంతోషం అందుకే గణపతి కూతురు సంతోషి మాత అర్థమైందండి సంతోష మాత ఎవరు గణపతి కూతురుట వీళ్ళు పొళ్ళు పోసారు ఆ పుల్లకి పొళ్ళు పెట్టారు ఇవన్నీ తత్వాలండి వ్యక్తిత్వాలు కాదు ఏం కావాలి మనకు వ్యక్తి పూజ కాదు తత్వ పూజ కావాలి వ్యక్తిత్వపు పూజ కావాలి దాన్ని ఆరాధించాలి మనం అసలైనటువంటి తత్వం ఏదో దాన్ని అందిపుచ్చుకోవాలి దానికోసం ఎన్ని బాధలైనా పడవచ్చు ఎంత స్థిరమైనా చేయవచ్చు కాకపోతే భారతీయ సంస్కృతి ఏంటంటే గొప్ప గొప్పవన్నిటినీ కూడా స్త్రీ రూపంలోనే చూపిస్తారంట మంచి గొప్ప గొప్ప ఎవరి స్వరూపం అండి సరస్వతీదేవి జ్ఞానం ఎవరి స్వరూపం లక్ష్మీదేవి శక్తి పార్వతీదేవి ఇవన్నీ స్త్రీ రూపాలే నీరిచ్చే గంగ గంగమ్మ కృష్ణ కృష్ణమ్మ తల్లి అన్ని స్త్రీ రూపాలే పనికిరాని ఉప్పు నీళ్ళు ఉండేది మాత్రం సముద్రుడు పురుషుడి గతి ఇంతే అందుకనే స్త్రీ ఎవరితో సమానం అండి అమ్మతో సమానం దేవతతో సాక్షాత్తు లలిత స్వరూపిణి అర్థమైందండి లాభతే లోషయా లలితయా అన్నారు అర్థమైందండి నేను మీకు చెప్పేందు అనేటువంటి అక్షరమే ఎవరిని చూపిస్తుంది లితాదేవిని చూపిస్తుంది ఒక తా అనే అక్షరం ఆ అమ్మవారిని ఆ అక్షరాన్ని వంద సార్లు దిద్దిన మనం అమ్మవారి రామకోటి రాసినట్టు ప్రాయత్నం రాయచ్చు తప్ప ఖచ్చితంగా లలితాదేవి అనుగ్రహం కలుగుతుందండి అమ్మవారి అనుగ్రహం కలగకపోతే ఇంకెవరికి ఎందుకంటే అయ్యవారి మంత్రాన్ని చాలా కాలం జపం చేయాలి కానీ అమ్మ మంత్రాన్ని ఎక్కువసేపు జపం చేయవలసిన పనులే ఎందుకంటే తండ్రికి అంత తేలిగ్గా వాడి మీద వాత్సల్యం కలగదు తొందరగా మనల్ని దగ్గరికి తీసుకునేది ఎవరు అమ్మే తీసుకుంటుంది అందుకే అమ్మ మాట ఎంత తీయన అమ్మ మనసు అంత మెత్తన అంతే అద శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారండి పొద్దున్నే అది గోడ మీద రాసుకుని దానికి దండం పెట్టాలి మనం ఏం చెప్పారు చెప్పండి కుపుత్ర దుర్మార్గుడైనటువంటి కొడుకు లోకల్లో ఉండవచ్చేమో కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండే అవకాశం లేదయ్యా అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు తల్లి అనే పదార్థం అమ్మ అనే పదార్థం అందుకనే స్త్రీ యొక్క రూపం ఏమిటయ్యా అంటే చాలా చాలా చాలా పవిత్రమైన తోటి అర్థమైందండి అందుకనే భీష్మాచార్యుడు అడుగుతున్నాడు అండి ద్రౌపదీదేవి కష్టాన్ని పోగొట్టుకుందా తన దుఃఖాన్ని పోగొట్టుకున్నదా ఎందుకంటే ఉప పాండవులు ఐదుగురిని సంహరించారు అశ్వత్థామ దుర్మార్గుడు బ్రాహ్మణుడు అయ్యండి ఎవరు చెప్పారండి భీష్ముడికి విషయం ఎప్పుడైతే పరమాత్మ లోపలి చేరాడో మొత్తం అంతా తెలుసుకునే శక్తి ఎవరికి వచ్చింది భీష్మునకు వచ్చింది ఒక భీష్ముడికైనా మనకు కూడా వస్తుంది ఎప్పుడు వాడు లోపలి చేరితే అసలు వాడు కూర్చోడానికి మనం చూపివ్వాలి కదా లోపల ఎన్ని విషయ వాసనల మూటలు పెట్టాము ఆ కుర్చీలో అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఎంతకాలం చూసినా పోగు చేసుకునే మూట్లన్నీ ఆ కుర్చీలో పెట్టాం వాడు పాపం లోపలే ఉన్నాడు కానీ కూర్చోడానికి వాడికి చూట్లేదు నిలబడి ఉన్నాడు పాపం పుట్టినప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఎప్పటికైనా తొందరపడి ఆ మూటలు కింద పడవేసి దగ్గం చేసి ఆ కుర్చీ ఖాళీ చేసి చక్కగా తుడిచి రేణు కూర్చోర్రా అని ఎప్పుడైతే భగవంతుడికి చెప్పగలుగుతామో వాడు కూర్చున్నాడా వెంటనే ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మనకు తెలుస్తాయండి ఖచ్చితంగా మనకు కూడా తెలుస్తాయి భీష్మునకు అట్లాగే తెలిసింది తెలిసినటువంటి భీష్ముడు కంటి వెంట నీరు పెట్టి చెబుతున్నాడు ధర్మనందరులకు ఆ అశ్వత్థామ దుర్మార్గుడు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టి నిధులు పోతున్నటువంటి చంపాడు యుద్ధ చంపితే అది వేరు కానీ నిద్రపోతున్న పిల్లల్ని చంపుతాడా దృష్టజ్యుమ్ని చంపినందుకు భీష్మాచార్యుడు ఏం మాట్లాడటట్లా ఎందుకంటే వాడు తప్పు చేశాడు ప్రాణ ఉత్క్రమణ అయిపోయి ఆ జ్యోతి సూర్య మండలానికి చేరుకున్న సమయంలో అచేతనమైనటువంటి శరీరాన్ని ఏం చేశాడండి వీడు తల తీసేశాడు ఇదా క్షత్రియ ధర్మం కనుక వాణ్ణి సంహరించినందుకు భీష్ముడేమి అంటల్లా ఉప పాండవులను మొత్తాన్ని సంహరించాడు కదా కనుక ఆ ద్రౌపది ఏ విధంగా అయినా సరే శాపం పెట్టిందా ఈ వంశం మొత్తం ఏమైపోతుంది నాశనం అయిపోతుంది సామాన్యమైనటువంటిది కాదు అందుకనే వ్యాసభగవానుడు ఆ ద్రౌపదిని గురించి భీష్ముడు అడిగినప్పుడు ఏమని పద చేశారు అంటే యాజ్ఞేని అన్నారు యజ్ఞగుండము నుండి వచ్చినటువంటిది అగ్నిపునీతమైనది అగ్ని ఎంత పవిత్రమైనదో ద్రౌపది ఎంత పవిత్రమైనది తేజ శరీరము కలిగినటువంటిది తల్లి గర్భం నుంచి పుట్టినది కాదు అటువంటి ఆజ్ఞశేని ఆవిడ శాంతంగా ఉంటే లోకాలన్నీ శాంతంగా ఉంటాయి ఆవిడ కష్టపడితే లోకాలన్నీ కష్టపడతాయండి సమయం అయిపోయిందండి ఇంకా ఉన్నది ముప్పై గంట ఉన్నది నాకు ఏమండి అమిత విక్రమ భీష్మాచార్య నిన్ను ఏవో ఏవో ధర్మాలు అడిగి తెలుసుకుందామని వచ్చారు పాండవులు కనుక నీవు ఆ ధర్మజుడు అడిగినటువంటి సందేహములకన్నిటికీ నివారణోపాయములు చెప్పవయ్యా ఆయా ధర్మములను వినిపించవయ్యా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో భీష్మాచార్యుడు అంటున్నాడండి ధర్మం కిల జాటేన ద్వారే నశ్చిత సాక్ష నిఖి బోధయ పరమాత్మాం సహా అంతటా నిండి ఉన్నటువంటి వాళ్ళు నీవు సత్య రూపుడవు ధర్మరూపుడవు జ్ఞాన రూపుడీ రూపుడవు అయిన వాడవు నీవే నీవే ధర్మము యొక్క రూపమైతే నువ్వు చెప్పాలి కాని నేను చెప్పేది ఏమి ఏమండి ఎప్పుడు కూడా ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని నీ చేత వాళ్లకు చెప్పించాలి అనే భావన కలిగింది అందుకనే నేను చెప్పమన్నా వెంటనే కృష్ణ పరమాత్మ ఈ మాట అని అక్కడ చెప్పేది కూడా నేను కాదా అన్నారండి ఎవరితో భీష్మునితో భీష్ముని చెప్పిన అది ఎవరు చెప్పినట్టు పరమాత్మ చెప్పినట్టే వాక్కు కూడా ఎవరి స్వరూపం అండి నాభీ హృత్కంఠరే మధ్య వైఖరి ఆ మధ్యస్థితి నుంచి అది దాటి వైఖరి బాగా బయటకు వచ్చేటప్పటికి ఎంత కష్టపడుతుందండి లోపల ఎన్ని ప్రయత్నాలు చేస్తే బయటికి వస్తుంది ఆ వచ్చేటువంటిది అప్పటికప్పుడు అక్షర రూపాన్ని దాల్చి ఆ శబ్దాన్ని బయటకు అందిస్తే కదా వీడు పలానా మాట మాట్లాడాడు అని ఎదుటి వాడికి తెలిసేది ఈ లోపల పనులన్నీ చేయించేది ఎవరో ఎవరండి అమ్మా అమ్మోస్వతి ఓ వెనగతి యాకన్రాక్షన్ చేయాలందారడ నాలుక మీద నాట్యం చేయాలి ఎంతమందికి ఎన్ని రకాలుగా నాట్యం చేసిందండి కాకపోతే ఒక్కొక్క చోట విలయ తాండవం చేస్తుంది ఒక్కొక్క చోట లాస్యం చేస్తుంది అమ్మవారు మామూలుగా నాట్యం చేస్తే దాన్ని ఏమంటారు లాస్యం అంటారు సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు వారు చెబుతారు అమ్మవారి లాస్యం ఎట్లా ఉంటుందో గొప్పగా వర్ణించారు మనం విన్నాం కదండి రోజు ఇవాళ పొద్దున శివానంద లహరి కూడా వినిపించారు మనకు అన్ని లహర్లే కనుక దివ్యాత్మ స్వరూపులరా అక్కడ చెప్పేది కూడా నేను కాదా ఉపాధి ధర్మం చేత నీవే చెప్పాలి నేను కాదు చెప్పవలసింది చెప్పిన చేస్తున్నాడా లేదా చూడవలసిన వాడిని మాత్రం నేనే కనుక చెప్పవలసింది ఎవరిప్పుడు నువ్వే చెప్పాలి అందుకని నిన్ను అడగడానికి వచ్చామయ్యా కనుక నీవు తప్పక చెప్పవలసింది లెక్క వేశాదండి లెక్క వేసి రేపు మంచి రోజు అన్నాడు పంచాంగం లేదా ఆయన దగ్గర మన దగ్గర పంచాంగం ఉన్నా ఈ తీరావునా కాదా అనే సమస్య మనకు బాగా ఎందుకంటే ఏ రెండు పంచాంగాలు ఒక్క తీరుగా ఉండవు కనుక ఏ రెండు గడియారాలు ఒక్కటిగా చూపిస్తాదా అండి ఒక్కటిగా ఉండవు మా గురువు గారు చెప్పేవారండి ఈ గడియారాలన్నింటికన్నా ఆగిపోయిన గడియారం చాలా మంచిదిరా మా గురువు గారి మాట అది బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు అండి అటువంటి మనిషి మరొక్క చోట దొరకరు ఈ ఆడే గడియారాల కన్నా ఆగిపోయిన గడియారం మంచిదిరా ఎట్లా గురువు గారు రోజుకు రెండు సార్లు సత్యం చెబుతుందిరా అది అవునా కాక చెప్పండి ఎట్లా ఎనిమిది గంటలకు ఆగిపోయిందా గడియారం పొద్దున ఎనిమిదింటికి అది నిజం చెప్పినట్టే రాత్రి ఎనిమిదింటికి అది నిజం చెప్పినట్టే ఇప్పుడు చెప్పండి ఆడే గడియారాల అది మంచిది అవునా ఖచ్చితంగా గొప్పదిర ఈ ఆడేవి ఖచ్చితమైన సమయాన్ని చెప్పవు ఏం చెబుతాం మనం పూర్వం అంటే ఆ సూర్యుడి మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా సమయం చెప్పేవాడు ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి ఏ సమయం ఏమిటో మనకి తెలీదు అట్లాగే పంచాంగాలు కూడా ఏ రెండు పంచాంగాలు ఒక తీరుగా ఉండవు ఒకటి ఒక ఒకటి ఉంటుంది ఏం చేస్తాం ఏది దొరికితే దాన్ని అనుసరించి అదే మంచి సమయం అని తన దగ్గర ఏది లేకుండానే మీన మేషములను మొత్తం లెక్క గ్రహగతులను తెలుసుకుని రేపు ఉదయం చాలా మంచిది రండి అన్నాడు దేనికండి ధర్మ ప్రబోధం కోసం సాక్షాత్తు ఎవరు చెప్పింది భీష్మాచార్యుడు అక్కడ ఉన్నవారందరూ అనేక రకాలైన విషయాలు భీష్మాచార్యునితో మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా వింటూ ధర్మనందనాదులంతా అక్కడే ఉన్నారు ఎందుకంటే పెద్దలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం విని తీరాలి రేపా మేము ఏదో మాట్లాడుకుంటున్నాను నువ్వు వెళ్ళిపోర్రా అని వాళ్ళు చెబితే తప్ప మనం అక్కడే ఉండి ఆ విషయాలన్నీ వింటూ ఉండాలి ఎందుకని ఆ పెద్దవారు చెప్పుకునేటువంటి మహత్తరమైన విషయాలను శ్రవణం చేయడం చేత ఆయా విషయములను గురించి మనం కొన్ని సంవత్సరాల కాలం ఆలోచించగలిగినటువంటి విషయ పరిజ్ఞానం మనకు లభిస్తుంది దేనివల్ల పెద్దల మాట వల్ల కాకపోతే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనం మధ్యలో కలగజేసుకుని మాట్లాడకూడదు వినాలి అంటే శ్రవణం అంటే అందువల్ల ధర్మజాతులు అక్కడే ఉన్నారు కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నాడు సాయం సమయం అయ్యింది అక్కడ కావలు ఉండేటువంటి వాళ్ళు అందరూ వచ్చారు వీళ్ళు తిరిగి హస్తనాపురం వచ్చారు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు భీష్మాచార్యుని వద్దకు వెళదామా ఎప్పుడెప్పుడు ధర్మాలను అడిగి తెలుసుకుందాం మనకు ఇప్పుడు సందేహం కలగవచ్చు ధర్మరాజు ధర్మాత్ముడు అనే కదండి ఇప్పటిదాకా ఎన్ని రోజుల నుంచి చెబుతున్నావా నువ్వు మొదలుపెట్టి తొమ్మిదో తారీఖున మొదలుపెట్టాం ఇవాళ ఎన్నో తారీఖు అండి ఇరవై ఒకటో తారీఖు ఎన్ని రోజులైంది పదమూడు రోజులు అయిపోయింది ఇన్ని రోజుల నుంచి ధర్మాత్ముడు ధర్మాత్ముడు ధర్మాత్ముడు అంటున్నారే వాడు కూడా వినగలిగినటువంటి ధర్మాలు ఉన్నాయా ఒకవేళ వినగలిగిన ధర్మాలే కనుక ఉన్నట్టయితే ఇంతకు ముందు ఆచరించినవన్నీ ఆ ధర్మములేనా ధర్మములేనా అనేటువంటి విచికిత్స సమస్య ఏర్పడుతుంది ధర్మరాహు ఆచరించినవన్నీ జ్ఞాత ధర్మములు ఏం ధర్మాలండి జ్ఞాత ధర్మములు వాడు చూచిన ధర్మాన్ని ఆలోచించాడు ఆచరించాడు అంతేగాని అధ్వయనం చేసి ఆచరించినది కా సహజంగా పాడటం వచ్చిన వాళ్ళు పాడుతూ ఉంటారండి అనేక రకాలు పాడుతూ ఉంటారు వాళ్ళకి రాగం సంగతి తెలియదు సహజంగా రాగంలో పడిందా బాగుంటుంది ఒకవేళ ఈ రాగంలో నుంచి ఇంకో రాగంలోకి వెళ్ళిపోతే అట్లా ఎట్లా పడితే అట్లా కొంతమంది నేను పాడింది రాగమాలిక అనేవాళ్ళు కూడా ఉన్నారు దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి జన్య రాగాలని ఉన్నాయి ఏమండి కేవలం వాటిల్ని మాత్రమే తీసుకోవాలి వేటిల్ని పెడితే వాటిల్ని జన్యం చేయకూడదు నిషాదాంత రాగాలని ఉన్నాయి ఆ నిషాదం దాకా వెళ్ళకుండానే సంచారం చేయాలి అక్కడికి చేరితే దానివల్ల ప్రమాదం ఉన్నది వెళ్ళకూడదు ఇట్లా అనేక రకాలైన విధానాలు ఉన్నాయి కనుక అధ్యయనం చేసిన తర్వాత పాడితే ఎట్లా ఉంటుందండి అధ్యయనం చెయ్యక ముందు పాడడం దొర అధ్యం చేసిన తర్వాత ఆ శాస్త్రం మీద ఒక విధమైనటువంటి పట్టు ఉంటుంది మిగతా వాళ్ళు పాడే పాట గాలికి పాడటమే ఏదో వచ్చి కానీ పెద్దలు వాళ్ళిద్దరు పాడుకుంటే మనం ఏమైనా మాట్లాడగలం అండి ఎందుకని ఆ రాగం ఆ మూర్ఛన ఆరోహణ అవరోహణ గ్రహ భేదాలు స్వరగ్రహాలు ఇవన్నీ వాళ్లకు తెలుస్తాయి మనకేం తెలియదు ఆ పేర్లు మాత్రం తెలుసు అప్పచెప్పడానికి అంతే పాడవంటే ఏం చెబుతాం ఏ రాగానికి ఏది ఆరోహణ అవరోహణ ఎట్లా అంటే మనం మూడేళ్ల పిల్ల ఆ చెబుతుంటే చూశానండి నేను మూడేళ్ల పిల్ల పాట పాట మొదలు పెడితేనే ఇది ఫలానా రాగం పిల్ల దీనికి ఆరోహణ అవరోహణలు అంటే ఏమిటో జరుగుతుంది ఎట్లా వచ్చిందయ్యా అంటే ఎన్నో జన్మల నుంచి ఆ పిల్ల చేసినటువంటి పరిశోధన పరిశీలన సాధన ఈ జన్మలో ఆ పిల్లకు అక్కడకొచ్చింది ఈ జన్మలోనే ఫలించింది అర్థమైందండి అట్లాగే మహానుభావులు సిద్ధ పురుషులు కూడా వాళ్ళు చేసిన తపస్సు చేయగా చేయగా చేయగా చేయగా ఏదో ఒక జన్మలో అదేమవుతుందండి పంట పండుతుంది ఆవిడ ఆ సిద్ధ పురుషులు ఎప్పుడు పుట్టారో అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు అవుతారు వాళ్ళను చూచి వాళ్ళతో సంభాషించి వాళ్ళతో కాలం గడిపి తన జీవితాన్ని మలుచుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు అదృష్టవంతులు లేకపోతే దురదృష్టవంతులు అంతే లెక్క కనుక ఇదంతా సాధన క్రమం పుడుతూనే వాళ్ళలో గొప్ప లక్షణాలు ఉంటాయి అందువల్ల జ్ఞాతమైనటువంటి ధర్మం వేరు అధ్యయన రూపమైనటువంటి ధర్మం ఇప్పుడు నేను భారత చెప్పానండి పదహారు రోజులు విన్నారు అర్థమైందండి మీకు కూడా ఏమనిపిస్తోంది ఈ చెప్పిందంతా ఓసారి మననం చేసుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కథలన్నీ గుర్తుపెట్టుకుని మనం కూడా సత్సంగంలో అప్పుడప్పుడు వీటిల్ని అప్లై చేద్దాం అనిపించిందా అనిపించలేదా చెప్పండి అందు అనిపించింది ఖచ్చితంగా అనిపించింది ఆ ఉన్నటువంటి చిన్న చిన్న కథలు లేదు అందులో ఉన్న పెద్ద కథలు పరమార్థం కలిగిన కథలు ఇవన్నీ కూడా మనం కూడా అక్కడక్కడ మనం ఉపయోగించుకుందాం చాలా బాగున్నాయి భారతంలో వ్యాసుడు బాగా చెప్పాడు అనేటువంటి మనస్సు ఖచ్చితంగా విన్న తర్వాత వచ్చింది దేని తర్వాత మీకు విన్న తర్వాత వచ్చింది మీరే భాగవతం పుస్తకం తీసుకుని కొన్ని రోజుల పాటు దాన్ని అధ్యయనం చేశారనుకోండి ఈ విన్న విషయం ఏమవుతున్నప్పుడు గట్టి పడుతుంది అర్థమైందా అండి విన్న తరువాత అక్కడికి వెళ్ళి చెప్పేటప్పటికి ఏమవుతుంది ఈ ఉన్న విషయంలో కొద్దిగా మార్పు రావచ్చు నాలిక గీసుకోవడానికి టర్ లేకపోతే తాజాకుతో గీసుకున్నాడు ఆ రాజుగారు జారి కింద పడింది తాటాకు ఎంత ముక్కండి చిన్నప్పుడు ఆ తాటాకు బుట్టలకున్న ఆకులు చింపి నాలుగు గీసుకునే వాళ్ళం మీరెట్లా చేసుకున్నారో తెలియదు ఏమంటు ఆ రాజుగారు అదే పని చేస్తే ఆ తాటాకు జారి కింద వాడేవాడో రాజుగారి నోట్లోంచి తాటాకు పడిందిరా అన్నాడు ఇంకోడన్నాడు తాటాకులు పడినాయి రా అన్నాడు అది ఇంకా కొద్ది దూరం వెళ్ళేటప్పటికి రాజుగారి నోట్లోంచి ఇవాళ తాటి చెట్లు పడినాయిట్లా ఏమైపోయిందండి ఈ ఈ చెప్పినటువంటి మాట ఏమైంది ఇంకో నోటికి ఇంకో నోటికి వెళ్ళేటప్పటికి రూపాంతరం చెందింది అవునా కదా అలా రూపాంతరం చెందకుండా వాస్తవమైనటువంటిది మనం అప్లై చేయాలి అంటే ఏం కావాలి అధ్యయనం కావాలి అర్థమైందండి ఆ అధ్యయనం వచ్చినటువంటిది ఏదైతే ఉండో అధ్యయనం పూర్తయిన తర్వాత చెప్పేటువంటిది ఏ ప్రశ్న అయినా అడుగో సమాధానం చెప్పగలిగిన స్థితి వాడికి కలుగుతున్నదిగో ఇదయ్యా ఇది ఈ కారణం చేత ఇది అని చెప్పగలుగుతాం అధ్యయనం కనుక లేకపోతే నేను విన్నది చెప్పాను అది ఎందుకు అట్లా ఉందో తెలియదు నేను కూడా కనుక్కుంటా అని చెప్పవలసిన పరిస్థితి వస్తుంది జ్ఞాత ధర్మము అంటే ఇదేనండి తెలిసిన ఆచరించడం అధ్యయనం చేసి ఆచరించడం ఈ రెండిట్లో తేడా ఉందా లేదా ఇప్పుడు పూర్తిగా అర్థమైందండి కనుక ఈ పాండవులు ఏం చేయాలి భీష్మాచార్యుని దగ్గర పాఠం చెప్పుకున్నట్టుగా పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి మరుసటి రోజు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాడు తెల్లవారుంది జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాడు తమ్ముళ్లను వెంటబెట్టుకున్నాడు క్షణం కూడా ఆలోచించకుండా కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి కృష్ణయ్య రావయ్య అని పిలిచి రథం పైన కూర్చుండబెట్టుకుని ఎక్కడికి చేరారండి దీన్నే ఏమంటాం మనం భీష్మాచారు వద్దకు చేరారు వాళ్ళు దీన్నే ఏమంటా చెప్పండి అంటాం ఏమంటామండి ధర్మ జిజ్ఞాస ఆ జిజ్ఞాస ఉంటే కానీ పొందలేం దేని ఎంతైనా జిజ్ఞాస ఉండాలి వచ్చాం కూర్చున్నాం వాడెవడో చెబుతున్నాడు ఏదో ఏదో వచ్చాం కనుక కూర్చున్నాం కానీ మనకేమన్నా బుర్రకెక్కుతుందా పాడ ఎందుకు వచ్చిందో ఇది ఎందుకు వచ్చామో తెలీదు సరే కానీ కాలక్షేపం చేద్దాం అప్పుడు ఏమవుతుందండి ఒక్క విషయం కూడా మెదడులోకి వెళ్ళే అవకాశం ఎందుకని ఇష్టం లేదు గనుక వెళ్ళదు ఇష్టం ఉంటే ఒకవేళ వాడికి వాడి చెప్పే మాట అర్థం కాకపోయినా వినబడకపోయినా మళ్ళీ వచ్చి అయ్యా నేను అటు పెడుతున్నానండి ఓ ముసలావిడ నాకు ఎదురు నాకు అక్కడ క్వార్టర్స్లో అపార్ట్మెంట్స్ లో ఉండడానికి ఇచ్చారు అక్కడికి వెళతున్నా ఓ ముసలావిడ ఎదురు పడింది రోజుల క్రితం నన్ను కేరిపార చూసి కాసేపు ఆగింది ఆవిడ ఆగింది కదా అని నేను ఆగ్యా నా దిపోతే ఇటు రాలుస్తుందేమో అని భయం అందుకనే ఆగ చాలా పెద్ద ఆవిడ రోజు అక్కడ చెబుతున్నది ఎవరు అని అడిగింది నేనేనండి అన్నా బాగా చెబుతున్నావు నేను ఇంట్లో ఉండి వింటున్నా బాగా అర్థమవుతోంది అన్నది ఆవిడ సంతోషం అమ్మా చె నుంచి వచ్చావు పలానా చోటు నుంచి వచ్చా ఎక్కడాది తెలంగాణలో అన్న తెలంగాణ వాడి ఆంధ్రాకు వచ్చావా అంది అమ్మాండి నేను అసలు ఆంధ్ర వాడి నేనమ్మా ఏదో బతుకుతురువు కోసం అక్కడికి వెళ్ళా ఓహో మనవాడివనా సంతోషం బాగా చెబుతున్నావు వినపడుతుంది వింటున్నా ష్టమైతే ఎక్కడ కూర్చున్నా మనకు వినబడుతుంది ఎక్కడికి రావకర్లా కష్టమైతే ఇక్కడ కూర్చున్నా వాడికేమీ వినబడదు అవునా కాదా అందుకనే కష్టపడడానికి ఇష్టపడగలిగితే దైవాన్ని చేరుకుంటాం సుఖపడడానికి ఇష్టపడగలిగితే శ్మశానమే చేరుకుంటాం రమణ మహర్షుల వారు చెప్పిన మాట ఇది ఎక్కడికి చేరుకుంటామంటే చెప్పాడండి ఆయన శ్మశానం వరకే పెడతాంలా కష్టపడడానికి ఇష్టపడితే ఎక్కడికి చేరుకుంటావు భగవంతుడి దగ్గరికి చేరుకుంటావు అన్నారు ఆయన అన్ని చమత్కారంగానే మాట్లాడతారు అర్థమైందండి కనుక దివ్యాత్మ స్వరూపుల మహానుభావుడు ఎన్ని గ్రంథాలు ఎన్ని గ్రంథాలు తత్వజ్ఞాన గ్రంథాలు ఎన్నో అందించారు మనకు చాలా గొప్ప లైబ్రరీ కనుక కృష్ణ పరమాత్మ నమ్మని పిలి పిలిచారు అందుకనే దాన్ని ఏమన్నారంటే ధర్మ జిజ్ఞాస అన్నారు ఆ కృష్ణ పరమాత్మను కూడా ఎక్కించుకుని బయలుదేరారా తీరా వాళ్ళు వీళ్ళు వెళ్ళేటప్పుడు అంత దూరంలో రథాలు వదిలిపెట్టారు పాతరక్షలు కూడా అక్కడే వదిలిపెట్టారు పాతచారులే నడిచి వస్తున్నారు ఎందుకంటే పెద్దల వద్దకు వెళ్ళేటప్పుడు పాతరక్షలతో వెళ్ళరాదు ఇది సూత్రం అర్థమైందండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలట నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడవలే అలా కాకపోతే ఎవరైతే ఎదురకుండా ఉన్నారో వారి ముఖం తడిసిపోవచ్చు ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు చెప్పలేం వర్షం కన్నా ఉండను అందువల్లనే చేతిని అడ్డం పెట్టుకుని మాట్లాడవలే నడుము ఉంచి మాట్లాడవలే ఇవన్నీ కూడా దేనికి సంకేతములు వినయమునకు సంకేతములండి ఆ కారణం చేత పాండవులందరూ కూడా పాదరక్షలే వదిలిపెట్టారు కృష్ణ పరమాత్మ సంగతి అతడు కూడా పాదరక్షలు వదిలి పాదచారి విచిత్రమే అంటే నిన్న ఉన్న ఇవాళ్ళ కూడా ఉన్నారు ఎక్కడా ఎవరండి సప్తఋషులు నారదుడు వ్యాసుడు మొత్తం అంతా అక్కడ ఉన్నారు ఏమయ్య మళ్ళీ వచ్చారా అనుకుని నమస్కారం చేశారందరూ ఆ విషయాన్ని తెలుసుకున్న వ్యాసుడు అన్నాడు మేం వెడితే కదా మళ్ళీ రావడానికి అన్నాడు కనుక వీళ్ళంతా ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఆ భీష్మాచార్యుని వద్దనే కూర్చుని వెళ్ళకుండా అనేకములైనటువంటి దివ్యమైనటువంటి విశేషాలు మాట్లాడుకుంటున్నారండి మహానుభావులు వాళ్ళు దేన్ని గురించి దేని గురించి మాట్లాడతారు ఇప్పుడు ధర్మరాజు ప్రణిపత్య కృషి కేశం అభివాద్యపితామకం అనుమాన్య గు అంటే ఎవరో మీకు బాగా తెలుసు వాడు అపృక్ష అడిగాడు ఏమని అడిగాడండి పరి అపృత్ అన్నారు శ్రేష్టమైనటువంటి ప్రశ్నలు వేశాడు ఎవరిని వేశాడు భీష్ముణ్ణి ముందు ఏం చేయాలి అండి రెండు వరుసలో చేయాల్సినవి ఏమిటవి చెప్పండి చాలా గొప్పవారు మీరు మహానుభావులు ఎన్నో ఎన్నో గ్రంథాలు చదివారు ఎంతో మంది మహానుభావుల ఉపన్యాసాలు విన్నారు ఈ పశువులు చెబుతున్నా వింటున్నారు రెండున్నాయి సాధకుడికి కావలసినవి ఏమిటారు రెండు చాలా ముఖ్యం చెప్పిన చెప్పండి అదేదో ఆబ్జెక్టివ్ టైప్లో ఒకటి ఇంతకుముందు వచ్చేసింది కనుక చెప్పేశారు కాదా ఆ సరైతే ఆ రోమ్ మొదటిది ఏమిటో చెప్పండి కొంచెం పట్టాలకు ఇంకా ఎక్కల పట్టాల దగ్గరికి వచ్చింది రైలు నేను చెప్పేస్తున్నా ప్రణిపాతం మొదటిది ఏమిటండి ప్రణిపాతము రెండవది పరిప్రశ్న బాగా గుర్తుపెట్టుకోవాలండి గురువు దగ్గరికి మనం వెళ్ళాము అన్నప్పుడు గురువుగారు మాకు ఏదో సందేహం కలిగిందండి మిమ్మల్ని అడుగుదామనవచ్చాము చెప్తారా అని డైరెక్ట్గా అడగకూడదండి ఎట్లా అడగాలన్నారు ముందు ప్రథమత ప్రణిపాతం నమస్కారం చెయ్యి నమస్కారం చేయటంలో భావం ఏమిటి చెప్పండి నమస్తే అంటాం అంటే అర్థం ఏమిటండి తే నీకు నమహ అంటే అర్థం మహా నాదైనది నా లేదు నాదైనది ఏది లేదు అని చెప్పటమే నమస్కారము యొక్క భావము అందుకనే ప్రథమత ప్రణిపాతం తెలిసిందండి అగ్రత పరిప్రశ్న అన్నారు ద్వితీయ తహ అన్న ప్రథమ తహ నమస్కారం అని చెప్పి అగ్రత పరిప్రశ్న ఎందుకని దానికన్నా తర్వాత ఇంకేమీ లేదు ద్వితీయ తహ అన్నట్టయితే మళ్ళీ ఏం కావాలి తృతీయత రావాలి అందుకోసమని ఏమన్నారు ఇక్కడ అన్నారు పండితులు ఎంతటి గొప్ప వాళ్ళు ఎంత ఊహ చేసి మనకు అందించారు అందుకనే ఇక్కడ ఋషికేశుడైనటువంటి పద్మనాభుడైనటువంటి కృష్ణ పరమాత్మకు పాదాలకు నమస్కరించాడు మళ్ళీ వచ్చి భీష్మాచార్యునకు నమస్కరించాడు అనుమాన్య గుర్రు తనకున్నటువంటి అనుమానాలన్నీ ఒక్కసారిగా ఏకర్లు పెట్టడానికి సిద్ధపడ్డాడండికి ఎందుకంటే సందేహాలు అనేక ఉంటాయి ఎన్ని సందేహాలు చెప్పలేము ఇవన్నీ తీర్చుకోవాలి కాని వదలకూడదు అర్థమైందండి ఇప్పుడు దాని గురించి అనవసరంగా బుర్రచించుకోవడం ఎందుకు చల్చనా అలా బండిని కలపకూడదు అర్థమైందండి దేవలో ముళ్ళు అడ్డం బండిని ఆపి ఏం చేయాలి మనం ఆ ముళ్ళు తీసి ఎవరూ తొక్కకుండా పక్కన పడవేసి అప్పుడు బండి మీద వెళ్ళాలి అవునా కాదా అంతేగాని దీంతో నాకేం పని అని పక్క నుంచి వెళ్ళిపోతే ఎప్పుడో ఆ ముళ్ళు నీకే గుచ్చుకుంటుంది అప్పుడు నువ్వేమంటావు ఏమిటో రోడ్డుకు అడ్డంగా పడేస్తారు కనీసం చూసిన వాళ్ళు కూడా తీసాడవరు ఎట్లా కూచ్చుకుందో చూడు నువ్వు కనబడిన ఎప్పుడు తీసావా కనుక ఏం చేయాలండి ఆ సందేహాలు తీర్చుకోవాలి సందేహం కలిగినప్పుడు వదిలిపెట్టకూడదు ఇప్పుడు ఆయన అడుగుతున్నాడండి జాగ్రత్తగా విందాం ప్రశ్న ఏమండి వినటానికి బాగుందో బాగుండదా ఇవాళ మొత్తం ఉపన్యాసం బాగుందండి మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే కథ ఇంత కూడా లేదు కానీ మొత్తం మనం సమయం అంతా ఉపన్యాసం చెప్పుకుంటూనే ఉన్నాం ఏం జరిగిందో ఎందువల్ల బాగుంది అంటే అది ధర్మం కనుక బాగుందండి అందుకోసమే చెబుతున్నా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ధర్మమే సౌందర్యము శారీరక సౌందర్యం సౌందర్యం కాదు రాజన్ రజేతిరముత్పన్న తన్మే ప్రూహి పరంతపా సమాన జన్మరణ సమస్యర్గు విశిష్టి అధిష్టతి కథమే మహిణం సూరవిరాధం రక్ష ప్రసాదమభివంఛతి చాలా గొప్ప ప్రశ్నలు వేశాడండి ఎందుకోసం అంటే నాకు తెలిసి ధర్మరాజు కోసం అడిగినవి కావు ఎవరి కోసం అయ్యా అంటే లోకం కోసం అసలు నేను ఇంకేం ఆలోచిస్తున్నానంటే ధర్మరాజు ఆయన్ని అడిగాడో లేదో కానీ వాడు అడిగాడు అని వ్యాసుడే మనకు చెబుతున్నాడు వ్యాసుడు చెబితే దాన్ని పక్కన పెట్టే అవకాశం లేదు కదండి సర్వస్వతంత్రస్థే అన్నారు అతడికి సర్వస్వతంత్రములు ఉన్నాయి ఎవరికి వ్యాసభగవాను తాతగారు అడుగుతున్నాడండి రాజన్ రాజేతి అసలు రాజు అనే శబ్దం ఎట్లా పుట్టింది అయ్యా ఎందుకు వచ్చింది ఏమండి కథమేష సముత్పన్న కథన్ మేహి పరంతపా దివ్యమైనటువంటి తపస్సు చేసినటువంటి ఓ తాత ఆ రాజుని శబ్దం లోకంలో ఎలా వ్యాప్తి చెందింది ఎలా పుట్టింది ఎలా వ్యాప్తి చెందింది ఇప్పుడు ఆ ధర్మరాజు ఎక్కడి దాకా ఎక్కడి నుంచి ప్రారంభించాడండి శబ్ద వ్యుత్పత్తి నుంచి ప్రారంభించేవాడు ధర్మాన్ని తెలుసుకోవడం కోసం ఎక్కడికి పెడతాడు రాజధర్మాలు ఏమిటో తెలుసుకుని తర్వాత మానవ ధర్మాలు సాధారణ మానవ ధర్మాలు అక్కడ దాకా పెడతాడు అర్థమైందండి ముందు ఎక్కడ మనలు పెట్టాడు విత్పత్తి అందుకనే ఏ మనిషి అయినా ఓ పేరు మనకు తెలిసిందంటే దీని విత్పత్తి ఎట్ట వచ్చింది మనం మనం చెప్పుకున్నాం కోడలు ఎట్టా వచ్చింది కోడే అవునా ఆ చిన్న పిల్లలు వేసుకున్నది నిన్న మొన్న దానికి ఏమైనా పేరు చెప్పండి డ్రెస్సు వేసుకుని వచ్చింది నిన్న గౌను ఎందుకు ఆ పేరు వచ్చింది మీరంతా చిన్నప్పుడు వేసుకున్నదే కానీ దానికి ఎందుకు పేరు వచ్చిందో తెలీదు కౌను అంటే నడుము అని అర్థం ఆ నడుము వద్ద ముడి వేసేది కనుక దానికి సంస్కృతంలో కౌను అంటే నడుము అని అర్థం అండి ఆ భాగవతంలో మోహినిదేవిని వర్ణించేటప్పుడు ఆ కౌను గురించి పదహారు శ్లోకాలు రాశాడు వ్యాసుడు ఒకటి రెండు కాదు ఎందుకంటే అమ్మవారిని వర్ణించడం కదండి మనం వేరే భావంతో చూడకూడదు అమ్మవారు సామాన్యమైనటువంటి వర్ణన పదహారు శ్లోకాలు ఆ భాగవతంలో ఒక్క నడుము గురించి ఆ మోహిని అవతారంలో కనుక గౌను అని పేరు ఎందుకు వచ్చింది రవిక దానికి ఎందుకు పేరు వచ్చింది ముజమ్ములను కప్పున్నది అని అర్థం అర్థమైందండి ప్రతి ఒక ప్రతి శబ్దానికి ఒక వ్యుత్పత్తి ఉన్నది ఆ వ్యుత్పత్తితోనే శబ్దం పుట్టింది అర్థమైందండి ఈ శబ్దం ఎట్లా పుట్టింది అందుకనే రాజు అనే శబ్దం ఎట్లా పుట్టింది లోకంలో ఎలా ప్రాచుర్యానికి వచ్చింది ఏమండి ఇక ఆ తర్వాత అడుగుతున్నాడండి సమాన జన్మ మరణ సమ సృ తాత లోకల్లో మానవులంతా సమానమే కదా అందరూ సమానంగా పుట్టకుండా సమానంగా చావకుండా వేరు వేరుగా ఎందుకు పుడుతున్నారు వేరు వేరుగా ఎందుకు మరణిస్తున్నారు ఒక్కొక్కడు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు ఏమండి అవునా కదా వాజపేయ సుబ్బయ్య గారని అరుగు మీద కూర్చుని రోజు సుందరకాండ పురాణం చదువుతూ ఉండేవాట ఆ ఊళ్ళో వాళ్ళు నలుగురు వచ్చి కూర్చుని వింటూ ఉండేవారు ఆ రోజున సుందరకాండ పారాయణ చెబుతూ అదుగో తో రావణనీత సీతాయ శత్రు కరిశన హన్ వేస్తు అని చెప్పి ఆంజనేయ స్వామి సముద్రం మీద ఎట్లా పెడుతున్నాడో చెప్పి అదిగో పెడుతున్నాడు డుతున్నాడు అంటూనే అరుగు మీద ఏం చేశాడు పడుకున్నాడు అయిపోయా అందరికీ ఇటువంటి మరణం వస్తుందా తీసుకుని తీసుకుని చదువుతుంది ముసలావిడ ఆవిడ చచ్చినా చావకపోయినా కోడలు చెయ్యలేక చస్తోంది విసుగు బుట్టి అత్తగారిని అన్నది ఏమని అసలు ఇంతకాలం పెట్టుకుతారా ఎవరైనా దేనికోసం బతికినట్టు నీకు తొంభై ఎనిమిదేళ్ళు నీ వల్ల నీకు ఉపయోగం ఉందా ఎవరికైనా ఉపయోగం ఉందా ఎందుకు బతికినట్టు దగ్గర కాని అన్నది ఎవరికి వినపడింది అత్తగారికి వినపడింది ఎందుకు ఆవిడేం చేయలేదు కొట్టలేదు తిట్టలేదు కానీ చచ్చే మాట మాట్లాడిందండి ఒకటో తరగతి కూడా చదవాలి అత్తగారు ఏమన్నదో తెలుసా అమ్మ నేనేం చదువుకోలేదు ఎప్పుడు చావాలో ఎప్పటి వరకు బతికు ఉండాలో నాకేం తెలియదమ్మా అందుకే ఇంతకాలం వ్యర్థంగా బతిక నువ్వు బాగా చదువుకున్నావు కదా సమయానికి వెళ్ళిపోదువుగా నువ్వులే అన్నది అమ్మ ముసల్దానా ఎంత మాట మాట్లాడండి ఏమండి ఏం చదువుకుందావులే అనుభవం మాట నేర్పింది కనుక ఏం కావాలండి దాన్ని పొందాలి కొంతమంది తీసుకుని తీసుకుని పోతున్నారు కొంతమంది అప్పటికప్పుడు పోతున్నారు కొంతమంది యాక్సిడెంట్ అయిపోతున్నారు కొంతమంది మాతో యుద్ధ రంగంలో చూశారు ఏమిటి పరిస్థితి మానవులంతా సమానం కదా చందు ఇలా జరుగుతుంది అది ప్రశ్న అండి చివరి ప్రశ్న అడుగుతున్నాడండి విశిష్ట ప్రసాదీ నేను ఒక్కడిని లోకాన్నంతటిని పరిపాలన చెయ్యటం ఏమిటి ఒక్క మనిషి ఇంతమందిని పరిపాలన చేయగలుగుతా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎవరో ఒకడు అధికారి అయి ఉండడానికి గల కారణం ఏమిటి ప్రతి మనిషికి అధికారం ఉండదా ఎందుకిట్లా లోకంలో ఒకడు పెద్ద ఒకడు చిన్న ఒకడు గుమాస్త ఒకడు కలెక్టరు ఇటువంటి విభేదం దేనివల్ల కలుగుతుంది జన్మ అందరికీ ఒక్కటే కదా అందరికి ఒక్కటే కదా ఎవడైనా వాడి సమయం అయిపోతే వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తానండి బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటి చోటు చెప్పారండి అన్నమయ్యే చెప్పారు నిండారా కాచు ఎండయ్యను ఒకటి కుక్క మీద పడే ఎండ ఒకటే రాజు మీద పడే ఎండ ఏం తేడా లేదు మరి వీణ్ణెందుకు గొప్పగా చదువుతున్నారు దాన్ని ఎందుకు ఓర్ర కుక్కని బయటికి తెరవేస్తున్నారు ఒక్కొక్కడి బతుకు ఇట్లా ఎందుకున్నది ఒక్కొక్కడికి అట్లా ఎట్లా ఎందుకున్నది లోకల్లో దీనులు ఎంత ఎందుకు పుడుతున్నారు దీనికి కారణం చెప్పమన్నాడండి अंतर तो आज के धर्म सर्वर्णा चतुर्वर्ण से चतुर्वर्णश्राजधर्म से धर्मा चाणीय धर्म अटार దానికి కూడా పేరుంది కదండి నాలుగు వర్ణాలు ఉన్నాయి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడండియా సృష్ఠ గుణకర్మ విభాగశ మనం ఏం చెబుతామంటే మొట్టమొదటి పాదం ఒక్కటే చెబుతాం చాతుర్వర్ణ్యామ్మయా అని భగవంతుడు చెప్పాడు కదా నాలుగు కులాలుగా భగవంతుడే ఏర్పాటు చేశాడు బల్ల గుడ్డి మరీ చెబుతామా తర్వాత పాదంలో ఏం చెప్పాడండి వాడు గుణం చేత ఈ పని చేసాం మనం ఒడ్డు మీద ధరించే వస్త్రాలన్నీ వస్త్రాలే అవునా కాదండి కానీ పైన వేసుకుంటే దానికి చొక్కా అన్నాం కింద వేసుకుంటే ప్యాంటు అన్నాం ఏమండి నెక్కిని పెట్టుకుంటే తల అన్నాం ఇలా అది వస్త్రమే ఇది వస్త్రమే అవునా కాదండి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కొక్క పేరు వచ్చింది దానికి వస్త్రమే అయినప్పటికీ కూడా ఎందుకని ఇట్లా వ్యత్యాసం జరుగుతుంది ఇదంతా నాకు చాలా విచిత్రంగా ఉన్నది దాని పరిస్థితి ఏమిటో తెలియాలి వాడు ఏమంటున్నాడండి ఈ నాలుగు వర్ణ ధర్మాలు ఎందుకు ఏర్పడినాయి దీన్ని తలపాకా ఎందుకన్నారు దీన్ని చొక్కా ఎందుకన్నారు దీన్ని లుంగి అని ఎందుకన్నారు అన్ని వస్త్రాలుగా వస్త్రం ధరించా అంటే చాలా చొక్కా వేసుకుని వస్తా లుంగి కట్టుకుని వస్తా శిరస్నాణం పెట్టుకుని వస్తా రోజుల్లో కాలేజీలో ప్రిన్సిపాల్ టోపీ లేకుండా వచ్చేవారు కాదు మా చిన్నప్పుడు అండి చల్లపల్లి రాజాగారి కాలేజీలో ఆ ప్రిన్సిపాల్ గారు బ్రహ్మాండంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కుండేదే అటువంటిది పెట్టుకుని పంచ మీద కోట్ వేసుకుని దాని మీద ఓ బిళ్ళ ఉన్న ఉత్తరయం వేసుకుని ఆయన పెడుతుంటే భయపడి పక్కకు పారిపోయేవి ఆ కాలేజీలు ఇవాళ రోజున ప్రిన్సిపాల్ గారనే మా ఇంటికి కేక్ పోయడానికి వస్తారా అని అడుగుతున్నారు వస్తారా దాని దేవుంది మనం ఫ్రెండ్సే కదా అంటున్నాడు ప్రిన్సిపాల్ కూడా అదేమంటే ఆధునిక విజ్ఞానం లక్ష్యం లేకుండా లక్ష్య శుద్ధికి చేరడు లక్ష్యం కావాలి అంటే గురువు పట్ల భయం కాదు ఉండవలసింది భక్తి ఉండాలి వాళ్ళందరూ పట్లకు వెళ్ళేది దేనికోసమయ్యా అంటే భక్తి చేత స్వామివారు అలా వచ్చేటప్పటికి మనం అంతా లేచి నుంచుంటున్నాం ఎందుకు ఆ చేతిలో ఉన్న దండంతా ఎక్కడ కొడతారు అని భయం అండి దేనికండి లేచి నుంచున్నది భక్తి కొర్రో అది మాత్రమే మనల్ని పాదాల దగ్గరకు చేరుస్తుంది అవునా కాదండి అట్లాగే వాళ్ళు కూడా పక్కకు తప్పుకున్నారండి దేనికి తప్పుకున్నారు భక్తితో తప్పుకున్నారు అంతేగాని భయం కాదు ఎంత భక్తి వాళ్ళ పట్ల వాళ్ళు చెప్పడం కూడా అంత గొప్పగా చెప్పేవాళ్ళు ఇక్కడ అడుగుతున్నాడు అసలు ఎందుకని వర్ణ వ్యవస్థ ఏర్పడింది చాశ్రమాజధర్మాశ్చే మర్ణాల వాళ్లకు ఏ ఏ ధర్మాలున్నాయి ఈ నాలుగు వర్ణాల వాళ్లకు ఉన్న ధర్మాలు కాక రాజధర్మాలు ఏమైనా విడిగా ఉన్నాయా ఎందుకంటే ఈ నాలుగు వర్ణాల్లో క్షత్రియులు ఉన్నారా లేదా చెప్పండి రాజుగా ఎవరుంటారు క్షత్రుడే ఉంటాడు వర్ణ ధర్మాల్లో క్షత్రియులు చేయవలసినవన్నీ చేస్తారు కానీ రాజుగా ఎవడైతే అపాయింట్ అయ్యాడో వాడికి ఏమైనా సపరేట్గా ధర్మాలు ఉన్నాయా క్షత్రియుని ధర్మాలు సామాన్య ధర్మాలు రాజ్య ధర్మాలు విశేష ధర్మాలు అందుకోసం అడుగుతున్నాడు రాష్ట్రం రాజా ఏ విధంగా ఎటువంటి రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి కూర్చున్నవాడు ఏ విధంగా రాజ్యాన్ని విస్తరింపజేయాలి ఊరికే కూర్చుని ఆ టైం అయిపోయేదాకా కూర్చుని ఆ క్లాసులో దాన్ని ఏమంటే సబ్జెక్ట్యూషన్ పీరియడ్ ఏమండి ఆ టీచర్ రాకపోతే ఇంకో ఆయన వస్తాడు ఆయన ఏం చేస్తాడు మెదలకుండా కుర్చీలో కూర్చుంటాడు అంటే ఏ చెప్పడం ఎందుకోసం వచ్చినట్టండి వాళ్ళు అల్లరి చేస్తారేమో అని కూర్చు కూర్చున్నాడు చేయకుండా ఉంటారా ఈయన మెదలకుండా ఉంటే ఏమండి వివేకానందుడు క్లాసులో టీచర్ పాఠం చేతుంటేనే వెనక బెంచిలో కూర్చుని నాటకం వేసేవాట ఎవరినండి వివేకానందుడు ఆ బెంచ్లో ఆరుగురు ఉండేవాళ్ళ ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి పుస్తకం అక్కడ పెట్టి రే మొదలు పెట్టండి రా నాటకం అనేవాడు వాడు వివేకానందుడు పైగా లాస్ట్ బెంచ్ వాడిది వాడిని గుర్తించి ఉపాధ్యాయుడు లేపి రే ఇదేమిటరా నేను ఇప్పుడు ఏం చెప్పానంటే తక్కువ సమాధానం చెప్పేవాటండి ఏం ఆలస్యం లేకుండా ఎందుకంటే ఠం మీద ఉన్న శరీరం అల్లరి చేస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశాడు కనుకనే అతడు వివేకానందుడు అని లోకం చేత పిలువ పడ్డాడు కనుక అడుగుతున్నాడు రాజ్యాన్ని ఎలా విస్తరింప చేయాలి కోశం దండంచుర్గంచిణస్తోహిత్యా కీదృశన్ వర్ణయేప కిశ్వజ్ఞా కిదానృఢం రక్ష్యన్మే బ్రూహిత ఎటువంటి వాడిని మంత్రిగా చేర్చుకోవాలి ఎటువంటి వాడిని సేనానాయకుడుగా చేర్చుకోవాలి ఎవరిని శత్రులుగా గుర్తించాలి ఎవరిని మిత్రుడుగా గుర్తించాలి ఎవరిని ఆంతరంగికుడుగా నియమించుకోవాలి ఈ రాజధర్మములన్నీ నాకు తెలియజేయవయ్యా అన్నాడండి ఇప్పుడు గొంతు సవరించుకుని వాడు మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలు పెడతాడు రేపు ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెట్టును ఎవరండి భీష్మాచార్యుడు మొత్తం అన్ని ధర్మాలే చెబుతాడు ఎందుకు ధర్మం అయ్యిందో కూడా చెబుతాడు భీష్మాచార్యుడు మనం విందాం అని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతి మహిషాహ గోబ్రాహ్మణేప్య శుభమస్తి నిత్యం సమస్త